పరిశుద్ధిలకు దేవ మా ప్రియ పర్లకు తండ్రి నీకే స్ఫుతులు సోతాలు అర్పించుకోవడం ఏదైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రవ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలను భద్రపరుచుకుని అయినా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం అనుగరించినారు బట్టి నీకు వంద ప్రవ నీకే కృతజ్ఞత ఆశ్రతులు అర్పించుకోవడం గొప్ప దేవ నా ఇసయ్య నా మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని మాకు అనుగరించినారు అడుగు అడుగున ప్రతి దశలో ప్రవ మీ అస్తం మాకు మీ సన్నిధి మాకు తోడుగుంచి మమ్మల్ని ఎంతగానో బలపర్చినారు గొప్ప దేవా నీకు వన్నాలి సయ్య నీకే స్థుతుల స్తోత్రం ప్రతి సోదరుల నుంచి పతి శ్రమల నుంచి ప్రభావ మమ్మల్ని తప్పించి మాకు విజయమణ గురించి నడిపిస్తున్నారు ఇంతకాలం వరకు గొప్ప దేవ నీకే కృతజ్ఞతలైనా ఈ యొక్క మధ్య కన సమలో నా తను మీ సంధులో గడిపే భాగ్యను మాకు అనుగ్రహించిన నీకే కృతజ్ఞతలు అర్పించడం సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహేశ్వర్యం ఈ యుగంలో నీకే కలుగు ప్రవా ఈ యొక్క మధ్య కాల సమయంలో మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ రాణబెడ్డి త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేయని ప్రభావ పాటలదారు మైంపొందని వాక్యందరూ మాట్లాడండి మీ యొక్క పరిశుభాత్మ నడిపింపు మాకు అందరికి అనుగ్రించండి ఓ ప్రభ నతని మీరు అక్కడ త్వరగించే ప్రభావ ఇంకా ఎంతో మంది ప్రభావ ప్రతి లోకలు అందరూ స్వార్థ మీరే మార్గం సరళం చేసి నడిపిస్తున్నారు ఇంతకాలం వరకు అతనే ప్రభా అనేక ప్రాంతాలు వెళ్ళి స్వార్థ విస్తరింపజేయాలా ఓ ప్రభ గొప్పదేవ మీరే సహాయపడండి బలపరచండి ఇంకా ప్రభావ అనేక మంది విషయాలు మాకు బయలుపరిచి ఈ నామాన్ని మేము ఈ ఆరంతట్లో ప్రభావ మీరే ఆధిపత్య వంచి నడిపించి మీ పరుషుదా నడిపించి దయచేసి మీరే మాట్లాడి మయం పొందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామిన ప్రాతి శాంతం ఆమె ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏమవుతును నేనేమౌదును ఏమవుదును నేనేమౌదును ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి ీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా ఏ మౌ దునో నే నే మౌ దునో ఏ మౌ దునో ఎవరు సమీపించలేని తేజస్సు నివసించు నా ఏసయ్యా పరలోక మహిమను తలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచీ నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన ఏంచేయు ప్రశాంత వేలా పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన ఏంచేయు ప్రశాంత వేలా నేనే మౌ దునో ఏమౌ దును నేనే మౌ దును ఏమౌ దునో నేనే మౌ దునో ఏమౌ ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా జయించిన వారితో కలసి నీసింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి నీసింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేలా ఎవరికి తెలియని ఓ కృత పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేలా ఏమౌదును నేనేమౌదును ఏమవును నేనేమౌదును ఎవరూ సమీపించలేని తేజస్తులో నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు కంట పడగా నేమౌదును నేనేమౌదును ఏమవుదును నేనేమౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏసయ్యా అలలుయా ఊహించలేని మేలుల తునిం పినా సంయ్యా నీకె నా వందనం ఊహించ లేని మేలుల తునిం పినా సంయా నీకె నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులను ఊహించలేని మేలులతో నింపిన నా సయ్యా నీకే నా వందనం మేలులతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్థుతిను మేలులతో నా హృదయం తృప్తి పరచునావు రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్థుతిను ఇ్రయేలు దేవుడా నారక్షకా స్నూ నీ నామౌను ఇస్రయేలు దేవుడా రక్షకా స్తతి నూ నీ మామును ఊహించలేని మేలులతో నింపిన నా ఏ సయ్యా నీకే నా వందనం నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు ీ కృపకు నన్ను ఆహ్వానించినావు మీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహ్వానించినావు మీ సన్నిధినకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా ఏ సయ్యా నీకే నా వంగనం వర్ణించగలనా కార్యముల్ వివరించగలనా నీ మేలులను వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా nee melulann <laughs> oojhi chaleeli melulatu nimpina nahe saiya nike naavandanam nike naavandanam hallelujah thank you brother praise the lord praise the lord brother ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిను నేను వెదికెదనయ్యా నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టెదనయ్యా నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా హము పొవయ్యా నాకు దీన్వముయ్యా ఏ శయ్యా నా స్వయము చావాళయ్యా నివు నాలో వ్రతకాయ్యా నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా మోసే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మ శాస్త్రమును అందించినావు మోసే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మ అందించినావు నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా उपवास मुं प्रार्थु ना यमू तेयजेयूस నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిను నేను వెదికెదనయ్యా దానియేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు దానియేలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా దర్శనము నాకు దయచేయుము య్యా నాకు దయచేయము నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా నేహియా ఉపవాసముండి ప్రార్థించినప్పుడు పాడిన ప్రాకారములు నీవు కట్టినావు నేహియా ఉపవాసముండి ప్రార్థించినప్పుడు పాడిన ప్రాకారములు నీవు కట్టినావు నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా పాడైన నా బ్రతుకును బాగు చేయుము ఏ బాగు చేయుము నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం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 నిన్ను నేను వెదికెదనయ్యా నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదినే నీవు ఓడించినావు నీవు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు అపవాదిని నీవు ఓడించినావు నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా శోధనపై కృపను నాకిము ఏసయ్యా కృపను నాకిము నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిను నేను వెతికెదనయ్యా ఎస్తే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు ఎస్తే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు నేను ఉపవాసముండి ప్రార్థించు నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా న్యాదేశ ప్రజలను నీవు రక్షించుము ఏ సయ్యా నీవు రక్షించుము నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా పౌలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు వేలాది సంగములు నివు కట్టినావు పౌలు ఉపవాసముండి ప్రార్థించినప్పుడు వేలాది సంగములు స్థాపించినవు నేను ఉపవాసముండి ప్రార్థించు నేను ఉపవాసముండి ప్రార్థించు నీ సంగ స్థాపనకు నన్ను వాడుము ఏ సయ్యా నన్ను వాడుముపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్ధనతో నిన్ను నేను వెదికెదనయ్యా ఏవేలు ఉపవాసమని ప్రకటించినప్పుడు ఆ దేశ స్థితిగతులను మార్చినావు ఏ ఉపవాసమని ప్రకటించిన దేశ స్థితిగతులను మార్చినావు నేను ఉపవాసముండి ప్రార్థించు చుండగా నేను ఉపవాసముండి ప్రార్థించు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 నిన్ను నేను వెదికేదనయ్యా నా పాప క్రియలన్నీయూ నే విడిచి పెట్టేదనయ్యా నా దోషములు మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యాం నాహము పోవాలయ్యా నాకు దీనత్వము ఇవ్వయ్యాం స్వయము చావాలయ్యా నివునాలో వ్రతకాళయ్యా ఉపవాస ప్రాథనలో సహవాసం చేసిదనయ్యా నా ఉపవాస ప్రాార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా నా ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదనయ్యా నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా హలో సరే ప్రార్థన చేసి మనం వాక్యం చేసుకుందాం పక్షుదర భగ తండ్రి మీకు స్తోత్ర అబ్రహాం ఇసాక్ యాకోబ్ల గొప్ప దేవ మీకే బంధనాలు వేసాయా ఈ ఉదయకాల నుంచి మమ్మల్ని ఇంతర్ కాలేజ్ కాపాడనందుకు మీకు ఎంతో బంధనాలైనా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మీ యొక్క ధ్యానించడం మేము చదపడుతుండగా మీ యొక్క పరిశుధామ నడిపింపదించండి ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి ప్రభావ వాక్యాలని సత్యాన్ని గ్రహించి దాన్ని జీర్ణించుకోవాలా మా జీవితాలు అవలంబించుకోవాలి అప్పుడే విశ్వాసం బలపడుతుందైనా దాన్ని అనేకలకు ప్రకటించాలా ప్రభావ అటువంటి విధేయత మాకు అనుగ్రహించి మనం మీరు ఎటు పొమ్మంటే అటు మేము పొడగిద్ధం మీరు చెప్పే ప్రతి పనికి మేము విధేయత చూపించాలా ప్రభావ మీరు చెప్పే పనిలోనే శక్తి ఉంది ప్రభా దానికి విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ శక్తిని మేము ఏ రీతికి కూడా మేము మైమానంగా వాడలేం ప్రభా అటువంటి ప్రస్తవ జీవితం మీరు ఉంది ప్రభావ అనేక మంది ఆ రీతిగా జీవిస్తున్నట్లు మీరు చూపిస్తున్నారు నేను యోనా జీవితం నుంచి మేము అది నేర్చుకున్నాం ప్రభా అతన్ని కూడా మీరు చూపించినారు ఒక పని నిమిత్తం దాన్ని అతను అభిషేకించినారు మరి ఆ పని కొరకు అతను అభిషేకాన్ని వాడుకోవడానికి ఇష్టం చూపించలేదు ప్రభావ దానివల్ల ఎంతగానో శ్రమ అనుభవించాల్సి వచ్చింది ఎంతగానో లాస్ కావాల్సి వచ్చింది ప్రభా ఆ టికెట్ కొనుక్కున్నాడు ఏదో ప్రాంతానికి వెళ్దామని అక్కడ పోలేకపోయింది ప్రభావ ఆ టికెట్ డబ్బు వృధా అయిపోయింది దాని తర్వాత సముద్రంలో పడవేయబడడం ఎంతగానో శ్రమ అనుభవించండి ప్రభావ ఈ లెసన్స్ మీరు మాకు ఎన్నో సమస్య క్రితం నేర్పించారు ప్రభావ ఎన్నో విషయంలో ఎన్నో రికార్డింగ్స్ ఉన్నాయి ప్రభావ ఆ వాటి అన్నింటినీ ఒకసారి అవకాశం ఒకటి విని మరోసారి మేము వాటి నేర్చుకొని మేము ఆ రీతి ఉండకుండా ప్రభా మీ విధేత మీరు చూపించిన దాని విషయంలో మేము విధేత కలిగినప్పుడు అక్కడ విశేషమైన అద్భుతాలు జరుగుతాయని మేము అక్కడ నేర్చుకున్నాం ప్రభావ యోన చిరిగిపోయిన ఎనివే ప్రాంతానికి సువార్త ప్రకటించినప్పుడు దేశం అంత తన్మలు మారుమేది ప్రభావ రాజు సైతం సింహాసనం దిగొచ్చాడు ప్రభావ గోనే పట్ట కట్టుకోని ప్రభావ పూర్తిలో పొరలాడి ఉపవాసంతో ప్రార్థన చేస్తే మీరు కనికరించే దేశాన్ని కాపాడింటు తండ్రి ఎంతో ప్రేమ జాలి గల గొప్ప దేవుడిని మేము సేవిస్తున్నాం అటువంటి దేవుడు మా దొరికినకి మేము ఎంతో ధనిలో ప్రభావ మా గొప్పతనం కానే కాదు ప్రభ మీరే మమ్మల్ని హత్తుకున్నారు మీరే మమ్మల్ని స్వీకరించినారు మీరే మా హృదయాలకు వచ్చినారు నాయన మీకే వందనాలు అర్పించుకుంటున్నాం ఈ వాక్యులను ఈ సత్యాన్ని గ్రహించి అనేకలకు మీరే మహిమార్థంగా మమ్మల్ని అందరినీ ఇలా పెట్టుకోమని ఏసీ పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి కొన్ని వారాల నుండి మనము ప్రకటన గ్రంథంలోని ఎనిమిదవ అధ్యాయమే దాని స్థానం ఒక ఎనిమిది ఏడవ ఏడవ అధ్యాయము అధ్యాయమే కొన్ని నెలలు పడుతుంది మనకి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాం ఈ బూరల తీర్పు అన్న అంశము ఎనిమిదో అధ్యాయంతో ముగిస్తుంది కాబట్టి గతంలో మనము మూడవ బూరకి సంబంధించిన అంశాలు మనం చూసినాం ప్రకటన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పది పదకొండు వర్షాలలో దానికి సంబంధించిన విషయాలు మనం గమనించినాం మరి విశేషంగా వాటిని ఎప్పుడన్నా అవకాశం ఉంటే కూడా ధ్యానిస్తాం మనం ఎందుకంటే మూడవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగింది మూడో బూర ఊదినప్పుడు ఆకాశం నుండి ఒక పెద్ద నక్షత్రం రాలడం అన్న విషయాన్ని మనం చూసినాం అది ఎక్కడ పడిందంటే మూడో భాగం నదులలోనూ ఆ దాని తర్వాత నీటి ఊటలలో మీద పడినట్లు మనం చూస్తున్నాం కాబట్టి థర్డ్ పార్ట్ అన్నప్పుడు ఎప్పుడైనా మనం గ్రహించాల్సింది ఏంటంటే మూడవ పాట్ అంటే గొప్ప సంబంధించింది మొదటి రెండు గుంపులు మనకు తెలుసు సర్పంలో తేళ్ళని అవి శాశ్వతంగా తెగవేయబడి చేస్తారు నడకానికి పోతారు కానీ మూడో గుంపు గొప్ప జనాన్ని మనం ప్రభు చెంత నడిపించాలా ఆ నాలుగో గుంపు ఎప్పుడు కూడా ఈ తీర్పులో ఉండదు ఎందుకంటే మనం తీర్పు నుంచి విధిలో పొందినాం ఏ శిక్ష విధిగా మనకి లేదు అన్న విషయాన్ని మనం అనేక పరిగాలు జ్ఞాపనం చేసుకుంటున్నాం ఇది కేవలం మన ప్రభు మనకు ఎందుకంటే ఈ విషయాలు ఎక్కడ మనం చూడము ఎందుకు ప్రభు అంత స్పెషల్ గా మనల్ని ప్రేమించి ఇచ్చిండు అంటే మనం ఏ గొప్పతనం చేసుకోలేదు నేను ఒకటే విషయం అర్థం చేసుకుంటా ఆయన కృప ఉన్నంత కాలం మనం రక్తుతాం ఏ రోజైతే ఆయన కృప వెళ్ళిపోతుందో ఇమ్మీడియట్ గా మనం కాలాన్ని విడిచేస్తాం మన శరీరాన్ని విడిచిపెట్టేస్తాం అంతకొరకు ప్రయాసం అంతే ప్రతికున్నాం అంటే కేవలమైన కృపణే ఎవరికైనా కానీ మనం ఇంకా ఆయన కొరకు జీవిస్తున్నాం అంటే కేవలమైన కృపని ఏ స్టో ఆయన ఎంతగానో తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించుకొని ఆయన కృపను మనకు అంటే మనం పొందాల్సిన శిక్షణ తను పొంది మనకి క్షమాపణ ఇచ్చేయండి దాన్ని కృప అంటాం కాబట్టి అది నువ్వు జ్ఞాపకం చేసుకున్నంత కాలము ఆయన నడిపింపులనే ఉంటావు తర్వాత ఆయన చెప్పిన ప్రతి విధేయతం చూపించిన ముందుకు పోతేనే నీ సేవ ఫలపరితమవుతుంది నువ్వు ప్రార్థన చేసినప్పుడు కార్య జరుగుతూ ఉంటాయి ఇన్స్టెంట్ హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి మన సేవలు చూసినా మనం ఇష్ట ప్రార్థన చేస్తేనే తయారు పడిపోతుంటాయి రోజుకి ముందే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అవి ఎట్లా వీళ్ళు వెళ్ళగొట్టకు వస్తారు మమ్మల్ని అని అవి ముందుగానే మనల్ని అటాక్ జరిగిస్తూ ఉంటాయి కానీ ప్రభువే ఆయన కనికరం చెప్పున ఆయన కృప చొప్పున మనల్ని కాపాడుతూ వాటిని అక్కడి నుంచి పరిగెత్తిస్తున్నాడు కేవలము మనం ప్రార్థన చేయడం వల్లనే కాబట్టి ప్రార్థన అన్నప్పుడు విధేయతకు సంబంధించింది ప్రభు నేను సిద్ధంగానే ఉన్నాను నన్ను పంపిస్తే నేను పోయి దాన్ని ప్రకారంగా జీవిస్తాను కాబట్టి ప్రతిసారి మనం ఆయన సరేలో ఆయన మాట్లాడే దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడు మనుషులు రీతి కాదు ఆయన విధానాలు వేరే ఉంటాయి దర్శన రూపకంగా కళ రూపకంగా వాక్యపరంగా ప్రవచన పరంగా మాట్లాడతా ఉంటాయి గొప్ప దేవుడైనా ప్రకృతి సహజంగా కూడా మాట్లాడతాడు ఈ లోకంలో జరుగుతున్న స్థితులను గ్రహించి వాటి ప్రకారం కూడా నువ్వు సిద్ధపడచ్చినట్టు ముఖ్యంగా సేవా జీవితంలో ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఎక్కడిపైన కానీ నువ్వు ఒక పరిష్కారాన్ని ఇతరులకు చూపించే వాణిలాగానే దేవుడిని నిలబెట్టింది ఈ పరి ఒకరికి సమస్య కల్పించడం కొర కాదు ఆ సమస్యకి నువ్వు ఒక పరిష్కారం మన సేవ అట్లా ఉండాలా ఎక్కడపైన కానీ నేను ఏదో ఒక సంఘానికి పిలిస్తే పోయేదో నేను తలంపు తట్టినట్లే నేను వాక్యాన్ని చేద్దాపడ నిలబడి వాక్యం చెప్పడం కాదు ప్రభావ పలాంటి సంఘస్థులు నన్ను పిలిచిరు ప్రభావ ఆ సంఘంలో ఎటువంటి శ్రమలు ఉన్నాయి ఎటువంటి పరిస్థితి ఉంది నేనేమి చెప్పానో మీరే చెప్పండి ప్రభావ అని అడుగుతాను ఎందుకంటే శ్రమలు లేకుంటే ప్రార్థనలు చేయరు నాకు తెలిసేది ముఖాలు ఉండే కాదు సుఖం ప్రార్థన అవసరం ఉండదు అందుకే శ్రమలు గుండా కానీ మనం సరిగా ప్రార్థన చేయలేం ఈ విషయం మనము అనేక పర్యాలు జ్ఞాపకం చేసుకుంటాంటాం ఒకసారి చూడండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట పంతొమ్మిదవ అధ్యాయము అరవై ఆరు అరవై కీర్తనల గ్రంథము నూట అధ్యాయము అరవై ఏళ్ళు ఏముందంటే శ్రమలు శ్రమ కలుగక కలుగు కలుగక నేను త్రోవ విడిచి కాబట్టి ద్రోవ విడిస్తేనే శ్రమలు వస్తాయి అనేది మనం అర్థం చేసుకోవాలా ఇది ఇదొక ఇదొక మూలమైన వాక్యం అన్నట్టు మనుషులకు ఎందుకు శ్రమలు వస్తాయంటే దేవుని ద్రోవను విడిచిన కాబట్టి ఇది బహు ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకని శ్రమలు కల్పిస్తాడు నువ్వు త్రోవ విడిచిపోతున్నావు త్రోవ ఏ శ్రోవే మార్గం ఆ మార్గాన్ని విడిచిపెడితేనే శ్రమలు కొనక తప్పదు అయితే శ్రమలు కలగక మునుపు నేను ద్రోవ విడిచితుంది ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని ఇప్పుడు అంటే శ్రమ అనుభవించినాక మేలు ఆయన కాబట్టి శ్రమలు ఎందుకు తీసుకొస్తాడు దేవుడు అంటే ఆయన కట్టడలను నేర్చుకోవడం లాగున్నా ఆయన వాక్యానికి విధేయత చూపించిన చివరికి నేను అనేది ఏంటంటే శ్రమలు ఎందుకు వస్తాయంటే విధేయత చూపించడానికి కొరికే నువ్వు యథార్థంగా ఉన్నావా నీకు శ్రమ వస్తుంది నువ్వు యథార్థంగా లేకుండా వాడు నీకు శ్రమస్తూ ఉంటుంది కాబట్టి ఒక పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే శ్రమలు కూడా ఎందుకు తీసుకెళ్తున్నట్టే నీకు నేను క్రైస్తవ జీవితంలో నేను ఎన్నిసల్ల హెచ్చరిస్తా ఉన్నా ఈ విషయం ఏంటంటే విధేయత లేకపోవడం శ్రమలు లేకపోతే ఎవరు ప్రాబ్లం చేస్తాడు ఎవడు చేయడు కాబట్టి ఈ వాక్యం ఏం చెప్తుందంటే శ్రమలు కలుగక మునుపు నేను త్రోవ విడిచిద్దీని కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకు శ్రమలు వస్తాయంటే నువ్వు త్రోవలా లేవన్నట్టు మనకు తెలుసు బ్రదర్ మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నా బ్రదర్ ఉపాసం ఉంటున్నాను బ్రదర్ అన్ని చేస్తున్నావు నాకు ఎందుకు శ్రమలు అంటే ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఏంటంటే నీ దృష్టికి నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనుకుంటున్నావు అంగీకారం ఉన్నావు బట్ ఆయన దృష్టిలో ఎవరు తిన్నావు వాక్యం తప్పదు కదా త్రోవ విడిస్తేనే శ్రమాలు ఈ వాక్యం చెప్పినప్పుడు మన నాకు ఎందుకు శ్రమలు అన్నప్పుడు నువ్వు ఎంత త్రోవ విడుస్తున్నావు ఉదాహరణకి ఆగ్ఞా అతిక్రమే పాపం చెప్పబడ్డ వాక్యము విన్న వాక్యము నువ్వు విధేత చూపించను నేను స్వీకరిస్తున్నా అని చెప్పినప్పుడు మళ్ళీ దాని ప్రకారం కూడా జీవించాలి కదా ఈ లోకంలో మనల్ని దేవుడు పరిష్కారవంతులాగా నిలబెట్టినప్పుడు మనం ఎవరు ఎక్కడ చేస్తున్నాం పరిష్కారం ఎవరన్నా వాళ్ళ ప్రార్థన ప్రార్థన అంశం మనం ప్రార్థన చేస్తాం సరే ఇతర పాస్టాలు కూడా ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తున్నాం కానీ పరిష్కారం ఏడు ఇస్తున్నాం బాగు నేను బాగు చేస్తారు ప్రార్థన చెప్తున్నాను చేయకుండా పోతున్నా ఉత్తమ ప్రార్థన చేసి పంపించేస్తున్నాను నువ్వు పరిష్కారం కూడా ఇవ్వాలా అందుకు నీకు జ్ఞానం అవసరం అందుకు నీకు తెలివి అవసరం అందుకు చదువు అవసరం చదువు లేకుండా జ్ఞానం తెలివి రాదు కదా ప్రభులనే ఉన్నాయి కానీ ప్రభుగా అన్నాడు చదువు చదువు అండి అన్నాడు మొదట ఏం రాయబడిందో తెలియదా మొదట ఏ రీతిగా ఉన్న మీకు తెలియదా చదువాడు గ్రహించిన కానీ ఎందుకు చెప్పింది దాన్ని వెళ్తాను కాబట్టి చదువువాడు గ్రహించిన కానీ మన ప్రభు ఏం చెప్పింది మతేసవారు తిరుమాలజంలో చదవడం నేర్చుకోవాలన్నాడు కాబట్టి ప్రతిదీ నేర్చుకోవాలి మనం ఈ లోకంలో ఎందుకంటే జీవితం ఒకటే అవకాశం ఒకవరికైనా కానీ ఒకడు సంబృద్ధిగా అభివృద్ధి పొందుతున్నాడు ఒకడు పేదవాళ్ళగా అయిపోతున్నాడు ఆత్మీయ స్థితిలోనే కానీ ప్రకృతి సహజంగానే కానీ ప్రతి విషయంలో ఒక అభివృద్ధి చెందుతున్న దేవుని చిత్తం ఎన్నిసార్లు పౌరులు మనకు జ్ఞాపకం చేసిండు ఆయన చిత్తంలో మనం ఎదగాల అదే దేవుని చిత్తం ఆయన మహిమ పరచడమే దేవుని చిత్తం ఏసుక్రీస్తు నామం ని దేవుని చిత్తం అది మనం నేర్చుకున్నాం ఎన్ని సంవత్సరంలో కాబట్టి నేను నీ కట్టడలను డెబ్బై ఒకటో వచ్చిన నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉంట నాకు మేలు ఆయను ఇప్పుడు చెప్పండి నాకు శ్రమలు ఎంతో మేలు అని చెప్తున్నాడు దావిద్రాజ్ అనగలవా నేను అనగలనా శ్రమలు ఉంటే నాకు ఎంత మేలు ప్రభా నాకు ఎందుకు శ్రమ పర్వా నేను సేవ మీదనే పోతుంటే నాకు ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి ప్రభావా నేను నీ పని మీదనే పోతున్నప్పుడు నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి ప్రభావా ఆయన ఎందుకు కల్పిస్తారో బాగా తీసుకోండి విధేయత కల్పించడం కొరకు ఆయన ఆయన ఆజ్ఞకి విరుద్ధంగా కొన్నిసార్లు మనం చేస్తే కూడా ఆయన సరి నాకు ఇష్టం లేని పని వీళ్ళు చేస్తున్నారు నేను వద్దంటే అక్కడ పోతున్నారు నేను వద్దంటే ఈ పని చేస్తున్నారు నేను వద్దంటే ఏదేదో వాళ్ళ ఇష్టం చెప్పను వాళ్ళ హృదయానసారంగా కాబట్టి ప్రతి క్షణం ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి మొక్కలతో నేను శిలో చింతకు మనం ప్రభు ఏం చేయాలో చెప్పండి ప్రభు నేను ఏ రీతిగా ఈ యొక్క భారాన్ని మోయాలా ప్రభు ఏ రీతిగా అక్కడ పోవాలా నేను ఎందుకు నాకు నాకు ఎందుకు భయం దాన్ని గర్దిస్తున్నారు నాలో భయం ఉండాలా అనిలకి సువార్థ చెప్పాలంటే నాకు ఎందుకు భయం ఇస్తుంది భయాన్ని గర్దిస్తలేదు అది దృష్టి నుంచి వచ్చింది కాబట్టి భయము భయం నా క్షత్రుల కగలపండి దానికి అదిస్తాను భయమా నా దగ్గర నుంచి వెళ్ళిపో ఏసే కృష్ణ నీకు ఆజ్ఞాపిస్తున్నా నేను నా ప్రభు కార్యం చేసినా నువ్వు నా దానికి అడ్డంకున్నావు నా శరీరంలో నువ్వు దూరని ప్రయత్నిస్తున్నావు నన్ను భయపెట్టి చూస్తున్నావు నీకే అధికారం లేదు ఏ కృష్ణ నీకు ఆజ్ఞాపిస్తున్నా ఆ సీక్రెట్ కోడ్ మనం వాడుతున్నావు ఏసీ క్రిస్తు నామాన్ని అప్పుడు వాడు పరిగెత్తిపోవలసింది నేను నీ హృదయాలకి భయం పోయి ధైర్యం వస్తే నువ్వు అరిగక్ష వార్త ఉంటావు నేను ఒక ట్రిప్ లో ఈ మన ట్రైబల్ బెల్ట్ మినిక్ హాస్పిటల్ మినిస్ట్రీ ట్రిప్ లో ఒకసారి ఏమైందంటే కొన్ని నెలల క్రితం జరిగిన మాట ఇది ఒక గ్రామానికి వెళ్ళినాం అక్కడంతా ఒక సర్పంచ్ ఏం చేసిండు సర్పంచ్ ఉంటే గ్రామస్తులు ఆటోమేటిక్ వచ్చేస్తారు అయితే సర్పంచ్ మాకు బాగా సపోర్ట్ చేసిండు అక్కడ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే తీర్మానించుకుని ఫస్ట్ నా పిలిపోయింది ఆ మెడిసిన్స్ ఇవ్వడం నా మన శామ్యుయల్ బ్రదర్ పిలిపైంది అనులకి ఆల్టర్ కాల్స్ ఇచ్చి సువార్త రక్షణలో కనిపించడం ఆయన పిలుపు ఒక్కొక్క ఒక్కొక్క పిలుపు ఉంటుంది అది మనం గ్రహించుకోవాలి నేను ఆయన లాగా చేస్తానంటే కాదు నా చేస్తా అంటే కాదు ట్రై చేస్తే ప్రయాసం ఉంటుంది అంతే కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు నీకున్న గొప్పతనం నాకు లేదు నాకు తెలుసు ఎంతమంది మన గ్రూప్ లో చూస్తారు కదా ఆ యొక్క తలాంతు నాకు లేదు నాకంటే మంచి తలాంతులు వాళ్ళకున్నాయి అలాగే భాస్కర్ భాస్కర్కి డెసిషన్ మేకింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు నాకంటే మంచి స్కిల్ ఉంది అతనికి మేకింగ్ స్కిల్ ఉదాహరణకి అతను డ్రైవింగ్ చేసినట్లు నేను చేయలేను నేను కూడా నడిపిస్తా కార్ కానీ ఎట్టి పర్సెంట్ నేను వాళ్ళని నడిపించినట్టు అడగలేను శాయల్ బ్రదర్ చెప్పినట్లు నేను చెప్పలేను సువార్థ అనిలు తను సంభాషించడం మనకి సిగ్గు బిడియము ఇవన్నీ ఉంటాయి అనిలు తను సంభాషించడానికి కానీ శామియల్ బ్రదర్ కున్న నాకు లేదు మనం గంభీరంగా దొచ్చుకపోతాడు వాళ్ళ తను ఎంతో స్నేహభావంగా మాట్లాడి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సంభాషిస్తూ సువార్థలోకి దింపుతాడు నడిపిస్తాడు ఆ టాలెంట్ నాకు లేదు నాకు తెలుసు ప్రసాద్ ఆ బ్రదర్ నడిగిస్తారు రీసెంట్లీ పోయినప్పుడు ఆ ప్రసాద్ బ్రదర్ చర్చిలో ఆరాధన నడిపించిండు ఎంత బాగా నడిపించిండో నేను ఎప్పుడు నా లైఫ్లో అట్లాంటి ఆరాధన నడిపించలేకపోయినా నాకు తెలిసి నాకు అది లేదా ఆ తలాంతు కాబట్టి మనలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళకున్న గొప్ప గొప్ప తలాంతులు నాకు ఒకటి కూడా లేదు నేను చూస్తూ ఉంటాను నాకు లేదు ఈ తలాంతు అనేసి నేనేందు దుఃఖపడాను కానీ నాకున్న తలాంతు వాళ్ళకి లేదు కదా అది కూడా ప్రభు నాకు ఇచ్చింది నీ తలాంతు నువ్వు అభివృద్ధి చేసుకొని నేను మహమరచలే అందుకే తలాంతులకు సంబంధించిన ఒకరికి ఒకరికి ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతుల మూడు తలాంతుల మరి ఒకరికి ఒకటి తలాంతు మళ్ళీ వాళ్ళు ఏ రీతిగా దాన్ని వాడుకున్నారు ఎవరిది వాడు వాడుకుంటూ మొదటి వాడు ఏం వాడుకోలేదు అనుకోవచ్చు ఎవరికి ఒక తలాంత ఉన్నవాడు కానీ ఎవరి తలాంత ఉన్న వాడే బలపడి నడిపి నడిచండి ఆవులు చేసినట్లు పేతురు జరగకపోయిండు పేతూరు చేసినట్లు తగ్గిన శిష్యులు చేయలేకపోయినారు కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఎందుకు వస్తాయి అని నీ సేవలో నీ ఇలుపుకి తగినట్లు నువ్వు చేయకపోతే ఖచ్చితంగా నీకు శ్రమ వస్తుంది అందుకే దాన్ని గ్రహించుకోవాలా నా తలాంతి ఏంది నా పిలుపు ఏంది ప్రభ నేనేం చేయాలా ప్రభావ ముఖ్యంగా సేవా జీవితంలో ఉన్నప్పుడు మనకి ఈ ప్రార్థనలు అవసరం ప్రభావ నా తలాంత ఏందో నాకు చూపి నేను దీన్ని ఎట్లా వాడాలా పర్ఫెక్ట్ కార్యం జరిగితే అప్పుడు నువ్వు స్టార్ట్ చేసినప్పుడు దాన్ని అది మనం నేర్చుకోవాలి మన సేవా జీవితంలో ముఖ్యంగా ఈరోజు మనము ఆ నాలుగవ బూరకు సంబంధించిన విషయాలను మనం చూసుకుంటాం దీర్ఘంగా దాంతో ఐదవ బూర ఆరవ బూర అంటే బోధ ఎందుకంటే ఐదు ఆరు ఐదవ బురలో శ్రమలు గంభీరంగా ప్రపంచాత్మకంగా జరగడం మనం చూస్తాం ఆరవ బురలో అందరూ చనిపోవడం చూస్తాం క్రైస్తవులు అంటే మొదటి నాలుగు బూరలు వార్నింగ్స్ అన్నట్టు ఏం జరగబోతున్నాయి ఒక్కొక్క బూర టైంలో ఏమేం జరగబోతున్నాయి అనేది విశదీకరించి ఆ విశదీకరించిన వాటిని అన్నింటినీ అమలు పరచడమే ఐదు ఆరు బూరలు ఇంకా ఏడు దానికి సమాప్తం అంత నిర్మానుషం అంత నిశ్శబ్దం కాబట్టి ఏడవ బూర తర్వాతనే అందుకే పౌలు కూడా మన కొరిత మొదటి పత్రిక పదిహేను తెలుగు చెప్తాడు కడబూర అన్నప్పుడు ఏడవ బూర కడబూరం రోగినప్పుడే మీరు మార్పు చెందుతారు అంటే మీ శరీరాలు మార్పు పొందుతాయి మహిమ శరీరం పొందుకుంటాం ఎందుకంటే ఈ శరీరంతో ఆయన సన్నిధిలు చేరలేం ఆయనని ఎదుర్కోలేం ఇది పచ్చి మాంసపు వాసన మన శరీరాలు బలిపీఠ సంబంధించిన ఉపమానం అదే నీ సంపూర్ణంగా బలి నీ జీవితం బలిపీఠం మీద నువ్వు దహించబడాల ఆ దహించబడ్డదే ఆయనకి ఇంపైన వాసన కానీ ఈ మాంసము వాసన అతను భరించలేడు ఇది పాపగూరితమైన దాన్ని భరించలేడు ఇది మరణ వాసనలు అంటే కాబట్టి ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం నుంచి ఇప్పుడు మనం ఎనిమిదవ అధ్యాయంలోని ఆ నాలుగవ బూరకు సంబంధించిన బోధన మనం ఆరంభించుకుంటున్నాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నాలుగవ దూత బూర సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లను పగటిలో మూడవ భాగంన సూర్యుడు ప్రకశింపకున్నట్లను రాత్రిలో మూడవ భాగంన చంద్ర నక్షత్రంలో ప్రకాశింపకున్నట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడేను ఇది ఒక్కటే చాలా కష్టతరంగా ఉంటుంది మన కేవీపీఎం బోధలో బహు కష్టతరమైంది దాన్ని విశదీకరించాలంటే ఎన్ని గంటలు పట్టిందో గతంలో నాకు మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఎందుకంటే ఇక్కడ అన్ని మిక్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి మొదటిదిగా ఏంటంటే మూడో పన్నెండవ వచ్చిన సూర్య చంద్ర నక్షత్రంలో మూడో భాగం మూడో భాగానికి చీకటి కమాల సూర్యుడికి సూర్యంలో మూడో భాగం చంద్రంలో మూడో భాగం నక్షత్రంలో మూడో భాగంకి చీకటి కమ్మనట్లు దాని తర్వాత పగటిలో మూడో భాగము సూర్యుడు ప్రకాశింపబడినట్లను రాత్రిలో మూడో భాగంన చంద్ర నక్షత్రంలో ప్రకాశింపబడినట్లను వాటిలో మూడో భాగమును భాగము కొట్టబడిను కాబట్టి కొట్టి అన్న విషయం మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ తర్వాత ఈ మొదటి మొదటి భాగము శాంతేటగానే ఉంది సూర్య చంద్ర నక్షత్రంలో మూడో భాగం చీకటి కమ్తాయి తర్వాత పగటిలో మూడో భాగంన సూర్యుడు ప్రకాశింపడు పగటిలో మూడో భాగంన అంటే పగల్లో రాత్రి అనేది టైం కదా కాబట్టి ఆ టైము ఆ శ్రమల టైం గురించి మాట్లాడుతుంది ఇక్కడ పగలంటే కొంచెం వెళ్తుంటుంది కాబట్టి ఉంటుంది రాత్రి అంటే చీకటి ఉంటుంది కాబట్టి కష్టంగానే ఉంటుంది అయితే పగటిలో మూడో భాగంన సూర్యుడు ప్రకాశింపబడినట్టును రాత్రిలో మూడో భాగంన చంద్రుడి నక్షత్రంలో ప్రకాశింపన్నట్టును వాటిలో మూడో భాగం కొట్టబడిన అంటే సూర్యుడు చంద్రుడి నక్షత్రంలో మూడో భాగం కొట్టబోయబడి అది కంటిన్యూస్ ఆ శ్రమల కాలంలో పగట్లో కానీ చీకట్లో కానీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మరీ దీర్ఘంగా దాని గురించి నేను మీరు చూపిస్తాను కానీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఎన్నో ఎన్నో అంశములు అందులో దాచబడిన్నాయి కానీ వాటన్నిటికీ ఒక తాలపు చెవి లాంటిదే మూడవ భాగము అనేటిది కాబట్టి ఈ మూడు మూడవ భాగం ఏంది అనేది ఒకసారి మనం చూసుకుంటే జేమ్ నంబర్స్ లో మనం స్పీడ్ గెలిపొచ్చు జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ఫైవ్ లో ఏముందంటే ఆర్డినల్ ఫ్రమ్ ఫైవ్ వన్ ఫోర్ జీరో అంటే దాని అర్థం ఏంటంటే మూడవ భాగం అంటే మూడవ లేక మూడవ మూడవ మారు అని కూడా ఉంది మూడవ సారి థర్డ్ టైం ఆర్ థర్డ్లీ అని ఉంది ఆర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ అని రాయబడింది కాబట్టి వీటన్నిటినీ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే మూడవ భాగము లేక మూడవ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మూడో మూడవ సమయం థర్డ్ టైం అంటే మూడవ సారి చివరి అవకాశం అన్న విషయం అర్థం చేసుకోవచ్చు మనం దీన్ని మనము గతంలో కూడా కొన్నిసార్లు చూసుకున్నాము ముఖ్యంగా హెహెచ్కల్ గ్రంథంలో చూస్తాం దాన్ని హెచ్కేలు గ్రంథము ఇరవైకేలు గ్రంథము ఇరవై అధ్యాయం ఎహెచ్కేలు గ్రంథము ఇరవై అధ్యాయము పద్నాలుగో వచనంలో నరపుత్రుడ చేతుల చరచు సమాచారము ప్రవచింపుము అది మనకు అప్పగించబడ్డ సేవ గొప్ప జనంకి ఎట్లా సువార్థ ప్రకటించాలా ఇది లక్ష మందిని హెచ్చరిస్తున్న వాక్యం అన్నట్టు ఇది నరపుత్రుడ చేతులు కొనుచు సమాచారము ప్రవచింపుము కడ్గము ముమ్మారు రెట్టింపబడినదై ఉన్నది చూడండి ముఖ్యంగా కడ్గము ముమ్మారు రెట్టింపబడినది ఎట్లా ఎట్లా చదువుతారు చెప్పండి దీన్ని కడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయినదై ఉన్నది రెడీగా అది గొప్పవారిని అంతపురం చొచ్చి వాని హతము చేయిచున్నది హతము చేయనై హతము చేయిచున్నది చూడండి వాటి టైం ఎట్లుంటుందా ఉదయం సాయంత్రం టైం అంటే ఇక్కడ మరోసారి సూచనిస్తున్నాడు దేవుడు హతము చేయనయున్నది రెడీగా సిద్ధంగా ఉందని అట్టు చెప్తుండడు తర్వాత హతము చేయున్నది భవిష్యత్తుకి సంబంధించి సిద్ధంగా ఉంది జరగబోతుంది చూడండి హతము చేయున్నది హతము చేయనయున్నది అంటే రెడీగా ఉంది ఇంకా స్టార్ట్ కాబోతుంది అని చెప్తుంది అందరినీ అందరి విషయంగా మాట్లాడుతుంది ఎక్కడున్నా కానీ పోగలదు తర్వాత మనకు తెలుసు అంతఃపురం అనగా అక్కడ అంతపురంలో ఏముంటుంది చెప్పండి గొప్పవాణిని గొప్పవాణి అంతపురం చొచ్చి వాని హతము చేయినది కాబట్టి ఇక్కడ మూడవ భాగము అన్నప్పుడు ముమ్మారు అని కూడా ఉంది అంటే మూడు సార్లు అని చెప్తున్నాడు దాని తర్వాత ఆ మూడు సార్లు అది రెట్టింపు అయింది రెట్టింపట్ ఎవరైనా చెప్పగలరా రెట్టింప అంటే ఏం చెప్పండి డబుల్ రెట్టింపు అంటే డబుల్ అన్నట్టు కాబట్టి ఇక్కడ మనం అర్థం తీసుకోవాల్సిందంటే ఈ కడ్గము ముమ్మారు రెట్టింపు అంటే దానికి ఇంకా డబుల్ స్ట్రెంత్ అన్నట్టు అంటే ఓ రైతుగా చెప్పాలంటే కూడా రెండు అంచులదే కానీ ఇక్కడ డబుల్ అంటే వేరే అర్థం వస్తుంది జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ త్రీ వన్ త్రీ సెవెన్ ప్రిమిటివ్ రూట్ టు ఫోల్ టుగెదర్ ఫిగరేట రిపీట్ అంటే ఇది తిరిగి నెరవేరబోతుంది అని చెప్తున్నా అంటే ఇంత ముందు జరిగింది తిరిగి నెరవేరబోతుంది మూడవసారి మూడవసారి తిరిగి నెరవేరబోతుంది ఇది మనం ఎట్లా అర్థం చేసుకుంటాం అంటే కాలంలో ఎన్నిసార్లు నెరవేరింది కృత కాలము ఆరంభమై ఎన్నిసార్లు నెరవేరింది రెండు సంవత్సరాలు ఇప్పుడు చివరికి ఇంకా యుగ సమాప్తి కాలంలో నెరవేరబోతుంది అదే మూడవసారి అనట్టు కాబట్టి థర్డ్ టైం అంటే మన కాలం అన్నట్టు ఒకటి పాత నిబంధన కాలము రెండవది మన ప్రభు కాలము మూడవది మన ప్రభు లోకంలో ఉన్నప్పుడు జరిగినది మూడవది నీ నా టైం మన టైం అది ఎంత కాలం లేదనేది నేను అర్థం చేసుకుంటున్నా ఇంకా షార్ట్ టైం అనేది కాబట్టి జేమ్ నంబర్స్ లో థర్డ్ టైం సెవెన్ ఆర్ డియల్ ఫ్రమ్ సెవెన్ థర్డ్ ఫెమినైన్ ఎ థర్డ్ పార్ట్ బై ఎక్స్టెన్షన్ ఎ థర్డ్ డే మూడవ దినము మూడవ సంవత్సరము మూడవ జాము థర్డ్ పార్ట్ థర్డ్ ర్యాంక్ మూడవ స్థలము ఎన్నో అర్థాలు ఉన్నాయి దానికి అంటే టు రిపీట్ ముఖ్యంగా ఏంటంటే ఈ మూడవ సారి అనేది రిపీట్ కాబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇది ఖచ్చితంగా మన టైంలో నెరవేరుతుంది అనేది మూడవ దిహెచ్కల్ గ్రంథాలే చూస్తాం దాన్ని మనం గతంలో మొదటిగా ఇరవై వచనం దిహెచ్కల్ గ్రంథము ఇరవై ఒకటో వచ్చినం అధ్యాయం ఎహెచ్కల్ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచనం నేను దానిని పడద్రోయిదును పడద్రోయిదును పడద్రోయిదును కాబట్టి ఈ మూడవసారి ఏం జరగబోతుందంటే పడద్రోయి పడుతుంది ఎన్నిసార్లు పడద్రోయిదును పడద్రోయిదును పడద్రోయిదును దాని ఇంగ్లీష్లో ఏముందంటే ఓవర్ త్రో ఓవర్ ఓవర్ టర్న్ టు యూఆర్ఎండ్ ఓవర్ టర్న్ ఓవర్ దాని తర్వాత అది కనిపించకపోయిండి నేను దానిని పడద్రోయిదును పడద్రోయిదను పడద్రో దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అదియు నిలువదు అది నిలువుదు అండ్ హి కమ్ అంటిల్ హి కమ్ హూస్ రైట్ ఇట్ ఇస్ అండ్ ఐ విల్ గివ్ ఇట్ టు హి కాబట్టి ఇక్కడ ఏమంటున్న అంటే మూడు సార్లు అది పడద్రోయబడబోతుంది తరువాతనే దాని స్వాస్థ్యకత్త అది वापस ఇవ్వబడుతుందంటే గోపజను గురించి మాట్లాడుతుంది ఇక్కడ గోపజనమందరూ చంపబడి పడద్రోయబడి తిరిగి ఆయన స్వాస్థ్యం మన ప్రభు స్వాస్థ్యం ఏవాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి సంపూర్ణంగా వాళ్ళది సత్యం నుంచి మార్చడం కొరకు వారి శరాలందరినీ వారి శరాలన్నీ పోగొట్టుకోవాల్సి వాళ్ళు ఆ శరాలను పోగొట్టుకొని ప్రభు స్వాస్థ్యం తిరిగి ప్రభుకి సమర్పించబడుతున్నారు అన్న విషయమే మనం దానికి సంబంధించిన నేను బహు దీర్ఘంగా తర్వాత కూడా చూపిస్తాను కాబట్టి ఇక్కడ మూడు సార్లు పడది రేపడం కదా అదే జేమ్స్ అన్న పరిస్థితి నేను ఈ ఓవర్ అన్న పదము 5754 <coughs> from 5753 overturn ante overthrow anadundi ah uh, ante dorlinchadam dorlinchavaladam kindaki dorlinchavaladam kani padavey padadam leka like andavi uh, ishtanga telugulo mana ma padam padadro idunu padadro idunu padadro idunu aithe padadro idunu ane padaniki jameson numbers lo emundante ah uh, dorlinchedanu kindaki padavesta kindaki dorlinchedanu anchestunnadu akkada ఇది గతంలో రెండు సార్లు జరిగినట్లు మనం చూస్తాము అదే పాత నిబంధన కాలంలో రెండు సార్లు జరిగింది కృత నిబంధన పాత్రికలలో పుస్తకాలలో సువార్తలలో జరిగినట్లు మనం చూస్తాం దాన్ని ఇప్పుడు జరగబోల్సింది మూడవది అయితే నేను కొన్ని వచనాలు చూపిస్తాను పాత నిబంధనలు ఎప్పుడు జరిగిందనేది ఆది కాండము పంతొమ్మిదో ప్రతి దానికి మనం అక్కడికే వెళ్ళిపోతూ ఉంటాం ఆది కాండము అధ్యాయంలో అది జరిగినట్లు మనం చూసినా చాలా కాలం కిందట ఆది కాండము అధ్యాయము ఇరవై వచనంలో మనం చూస్తాం దాన్ని పంతొమ్మిది ఇరవై అప్పుడు యహోవా సుదామా మీదను గుమర మీదను యహోవా యుద్ధం గంధకమును అగ్ని ఆకాశం నుండి కుమరి కురిపించి ఆ పట్టణంలో ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించి వారిని నేల మొలకలను నాశనము చేశను అయితే మనకి ఈ ట్రాన్స్లేషన్స్ అలా పోతుంది ఆ మైదానం అంతటిలో పట్టణంలోను పట్టణంలోను ఆ మైదానం అంతటిని పట్టణంలో నివసించే వారిని అందరినీ ఇక్కడ నీకు మూడు మూడు కనిపిస్తున్నాయి పట్టణంలోను మైదానం అంతటిని పట్టణంలో వారిని మూడు గుంపులు నేను మొలకలను నాశనం చేసేదను వారిని అందరినీ నేల మొలకలను నాశనం చేసేదను అంటే చూడండి వారిని బట్టి నేల కూడా మరోసారి శిక్ష శిక్షించబడవుతుందన ఆదామును బట్టి ఏ రీతిగా అయితే నేల శపించబడిందో ఇక్కడ కూడా మరోసారి అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు పట్టణము మైదానము పట్టణంలో నివసించేవారు కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే దెన్ ద లార్డ్ రెయిన్ అపాన్ సాడమ్ అండ్ గోమ్రా బ్రింగ్ స్టోన్ అండ్ ఫైర్ ఫ్రమ్ ద లార్డ్ అవుట్ ఆఫ్ హెవెన్ అంటే పరలోకం నుంచే పడినాయట అగ్నిగంధకంలో పరలోకం నుంచి బయట పడే బయటపడేవే పడ్డాయి తర్వాత అండ్ హీ ఓవర్ అన్నాడు ఓవర్ అంటే దొరికించి తెలుగులో లేదు ఆ పదం తెలుగు వాక్యం 25వ వచనంలో అండ్ హి ఓవర్‌త్రూ దోస్ సిటీస్ అండ్ ఆల్ ద ప్లెయిన్ అండ్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద సిటీస్ అండ్ దట్ విచ్ గ్రో అపన్ ద గ్రౌండ్ నేల ములు ములు ములు ములుపించిన వాటి ఇక్కడ 25వ వచనంలో ఏమందంటే ఓవర్‌త్రూ అన్న ఉంది కానీ తెలుగులో ఆ పదం బయంది ఆ పట్టణములను మైదానమంతటిని ఆ పట్టణంలో నివసించు వారిందరిని ఆ ఏం చేస్తాను ఇందాక చూసినాం మనం ఇక్కడ ఉంది అట్లా నాశనం చేసేదాన్ని కదా అక్కడ లేదు ఇందాక చూసినాం కదా వాక్యం హెచ్కేల గ్రంథంలో చూసినామా ఎక్కడ చూస్తున్నాం మనం అది గ్రంథమేనన్నా ఇరవై ఒకటో అధ్యాయంలో చూస్తున్నాం కదా ఇరవై ఏడో అధ్యాయంలో చెప్పారన్నా పడదు రోధును కరెక్ట్ అది నాకు ఆ పదం వస్తలేదు పడదు రోదును పడద్రో ఎదును పడద్రోధుడు మూడు సార్లు వచ్చింది కదా ఆ పడద్రోజు అనే పదం ఇక్కడికి వెళ్ళి తీసేసారు తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ఆ పట్టణంలోను మైదానం అంతటిని ఆ పట్టణంలో ఒక్క నిషం ప్రదర్ ఇదేదో అని మళ్ళీ వచ్చినట్టు ఇక్కడ మటుకు లేదు అది ఆ పదం పడద రోజున పట్టణం పట్టణంలో మైదానంను పట్టణం నివసించే వారిని పడద రోజన ఉంది దాని తర్వాత నేల నాశనం చేసేదని ఉంది ఇంగ్లీష్లో ఆ రీతికి ఉంది కానీ ఆ పదం మటుకు ఇక్కడ తీసేశారు తెలుగులో అదే జరిగింది కాబట్టి మొదటిదిగా సదమ పట్టణాలని ఆ పట్టణాలని దాని తర్వాత మైదానము దాని తర్వాత అందులో నివసించ మనుషులు వారిని పడద్రోచండే దేవుడు అంటున్నాడు మొట్టమొదటిసారిగా కాబట్టి పడద్రోదును అంటే జైమ్ సాంగ్ నెంబర్స్ టూ జీరో వన్ ఫైవ్ ఏముందంటే టు టర్న్ అబౌట్ ఆర్ ఓవర్ ఓవర్ అంటే దొరించడం అని టర్న్ అబౌట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి టర్న్ అబౌట్ అంటే ఇప్పుడు వెనకలా వీపు చూపించేవాడు సడన్లీ ఇట్లా ముందు కుదిరితే వీపు బదురుమోహం కనిపిస్తుంది దాన్ని టర్న్ అబౌట్ అంటాం కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు దొరించబడ్డప్పుడు ఏమంటుంది ఇప్పుడు కింద పడ్డప్పుడు మొహం త భూమికి ఉంది అనుకోండి వెనకాలకి వేస్తే అండి వీక్ మీద పండుకుంటే మొహం బయటికి కనిపిస్తుంది అట్లా అన్నట్టు చేయడం అన్నట్టు ఓవర్తులు అంటే కాబట్టి దొరిలించడం అని కూడా ఉంది అక్కడ ఈ పట్టణాలను దొరిలించినట్టు అయితే దాని తర్వాత మనము రెండోసారి చూస్తున్నాం ఎక్కడ అనేది సంఖ్యాకాండంలో సారీ సంఖ్యా కాదు నిర్గమ చూస్తాం రెండోసారి దొరలించబడడం పాత కాలంలోనే సంఖ్య నిర్గమా నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినంలో ఈ దొర్లించడం అనేది మూషకి సంబంధించిన విషయం ఇది మూషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను గనుక ఐగుప్తిలు అది చూచి వెనకకు పారిపోయింది అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తులను నాశనము చేశాను ఇక్కడ కూడా పదం తీసేశారు నాశనము చేసేననుంది కానీ దొర్లించను అన్న పదం లేదు ఇంగ్లీష్ లో అట్లనే ఉంది and mose stretched forth his hand over the sea and the sea returned to his strength when the morning appeared and the egyptians fled against it and the lord overthrew the egyptians in the midst of the sea samudram um garbhamna samudram madhyana devudu issevaladani padadrusenu anundi overthrownundi telugulaledu అందుకే మనం కింగ్ జేమ్స్ వర్షన్ బైబుల్లో చూస్తూ ఉంటాం ఇంగ్లీష్లో చదవాలంటే కింగ్ జేమ్స్ వర్షన్లోనే అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి అఫ్కోర్స్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి అక్కడ ఇక్కడ అన్ని ఎందుకంటే ఏవి కూడా సంపూర్ణంగా ఉండవు ఈ మనకు తెలుసు కానీ నీరెస్ట్ మటుకు అదే అనిపిస్తుంది నాకు అందులో ఉన్నట్లు ఏ ట్రాన్స్లేషన్స్లో కూడా మనకు అనిపించవు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న మొదటిది సదమ గుమర కాపరస్ లని పడద్రూసినట్లు దాని తర్వాత ఐగుప్తి లని పడద్రూసినట్లు మనం చూస్తున్నాం ఐ మూడు గుంపులే కదా సదమ గుమర ఐగుప్తు మూడు గుంపులేవి బట్టి పాత నిబంధన పుస్తకాలలో రెండు సార్లు పడదొరయడం మనం చూస్తున్నాం అయితే కొత్త నిబంధన కాలంకి వచ్చినప్పటికీ అది ఆశ్చర్యంగా ఉంటుంది మనకి దాని తర్వాత మన కాలం వచ్చినప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే కొత్త నిబంధన ఆరంభమైంది మన ప్రభు మరణ భూస్థాపన పునరుధం ద్వారా కాబట్టి ఆయన కార్యాలు చేస్తున్న కాలంలో పడదొరేయడము దాని తర్వాత మన కాలంలో పడదొరేయబడము ఉదాహరణకి పాప పాత కాలంలో జరిగినట్లు మనం చూస్తున్నాం ఆల్రెడీ ఇంతకుముందు ఇప్పుడు చూడండి కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ మొదట మన ప్రభువు ఆ సేవా పరిచర్య ఆరంభం చేసిన కాలంలో మొట్టమొదటిసారి అది జరిగింది అది వ్యూహాను సువార్తలో మనం దాన్ని చూస్తాము యూహాను సువార్త పదిహేనవ అధ్యాయం చూస్తాం దాని తర్వాత మనం రెండోసారి ఎక్కడ జరిగిందని నేను చూపిస్తాను పదిహేనవ అధ్యాయం చూడండి యూహానుసువార్త పదిహేనవ అధ్యాయము రెండోసారి రెండవ అధ్యాయము యూహానుసువార్త రెండవ అధ్యాయము పదిహేనవ వచనము చూడండి అక్కడ ఏముందంటే పదిహేనవచ్చరెక్ట్ తాళ్లతో కుర్రాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటినీ దేవలంలో నుండి తోలి వేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బళ్ళలు పడద్రోసెను పడదరోసి పావురములను అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను కాబట్టిప్పుడు మనకి సూచనిస్తున్నాడు ఎందుకు పడద్రోసిండు అంటే దేవుని మందిరాన్ని బిజినెస్ మందిరా లాగా చేసుకున్నారు బిజినెస్ ఆర్గనైజేషన్స్ లాగా చేసుకున్నారు ఈరోజు ప్రపంచం అంతట ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్లలో తొంభై శాతం చర్చలు బిజినెస్ ఆర్గనైజన్స్ లాగానే ఉంటాయి ఎక్కడైనా కానీ మనకు తెలుసు ఒక చిన్న గుంపే యథార్థంగా ఉంటాయండి కానీ పెద్ద పెద్ద అన్ని పడిపోయినట్లుంటాయి అందుకు ఆయన పడదొలైపోతుంది ఎందుకంటే ఇక్కడ స్క్లూ ఇచ్చిండు మూడవసారి మన కాలంలో ప్రపంచాత్మకంగా జరగబోతుంది కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేసిండంటే ఆ యొక్క హేరో కట్టిన మందిరంలో యాజకులు రూకల మార్పిడి చేస్తున్నారు దాని తర్వాత ఆ పశువులని కట్లు కట్టి పెట్టిారు అక్కడ ఇప్పుడు తాళ్లతో కొరడాలు చేసి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటి నుండి తోలి ఇది ఎన్నిసార్లు మనం ధ్యానించినాం కానీ ఎప్పుడు మనకు అది బయలుపరచబడలేదు ఆయన ఏం చేసిండు తెలుసా తాళ్లతో కొరడాలు చేసి వాటిని కొట్టిండు గొర్రెలను ఎడ్లను కొట్టి వెలగొట్టిండి బయటికి ఆయన చేతిలో కొరడా ఉంది అన్న విషయం మనం ఎప్పుడు ధ్యానించలే గొర్రెలు ఎడ్లు గొప్ప జనానికి శిక్షించబోతున్నాడు దేవుడు ఎక్కడి నుంచి వెళ్ళగొడుతున్నాడు దేవాలయంలో నుండి నాకు ఇది ఎప్పుడు వాటిని అట్లా కట్టి బిజినెస్ చేసుకుంటుంది రెండు గుంపు మొదటి రెండు గుంపులు కదా వాళ్ళు బాలం కొట్టాలి కదా కురణాలతోని గొప్పజనం ఎందుకు కొడుతున్నాడు ఆయన ప్రేమించే వారినే కొడతాడు ఆయన ప్రేమించే వారినే శ్రమలగుండ కొనిస్తాడు ఎన్నిసార్లు మనం చూసిన వాక్యం తన కుమారుడు శిక్షకు వీధి లోపలకపోతే వారు దుర్బీజలే అంటాడు అంటే నశించిపోయేవారే అంటాడు మనం దేవుని బీజం ఈ లోకంలో అవిదేత చూపించే వాళ్ళు దుష్టుని బీజం ఎందుకంటే వాడు మొదటి నుంచి అవిదేయుడే కాబట్టి తాళతో కొళాలు చేసి స్కౌర్స్ ఇంగ్లీష్ లో గొర్రలను ఎడ్లన్నింటినీ దేవాల నుండి తొలివేసిండు రూకలు మార్చి రూకలు చలివేసి వారి బలలు పడద్రోసిండు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా రూకలు కింద చలివేసిందంటే అసలు పనికి రావన్నట్టు కదా అది గొప్ప జనం మీద సంపాదించుకున్న డబ్బులవి గొర్రెల మీద ఎడ్ల మీద సంపాదించుకున్న డబ్బులవి ఆ డబ్బులని పడేసిండు దాని బలలని కింద పడదరుచిండు ఓవర్ టర్న్ ఇక్కడ ఒక స్థలంలోనే ఉంది పదం పౌరంలో అమ్ము వారితో వారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపటి చేయకూడదని చెప్పాను కాబట్టి ఇక్కడ మొట్టమొదటిసారి ప్రభు ఆత్మీయ దృష్టిని మనం అర్థం చేసుకోవాలా వాటిని పడత్రోయడం అనేది రూకాలని చల్లె చల్లడము బల్లలు పడత్రోయడం బల్లలు అంటే మనం బాగా అర్థం చేసుకోవాలా ఒక బల్ల అంటే దేనికి సంబంధించిందంటే నీ యొక్క ఉద్యోగానికి సంబంధించింది నీ యొక్క స్థానం నీ యొక్క నీకున్న స్థితిని సంబంధించింది అన్నట్టు నీకు పొజిషన్ ఇచ్చాడు దేవుడు సేవా జీవితంలో ఆ పొజిషన్ని నీ పడగొట్టబోతుడు దేవుడు గొర్ర ఈ గొప్ప జనం యొక్క రూకలన్నీ చల్లేసి వారి మీద సంపాదించుకున్న రూకలు అన్నింటినీ దేవుడు తుణీకరిస్తున్నాడు మనం అది చూస్తాం యూదా ఈశ్వర్యోతు మన ప్రభుని అమ్మి వేసి డబ్బు ఇక్కడ గొర్రెలు ఎడ్ల మీద తెచ్చి అమ్ముకొని కొని తెచ్చుకున్న డబ్బు ఆత్మీయ దృష్టిని అర్థం తీసుకోవాలి ఇవి జరగబోతున్నాయి అడిగింది ఏ రీతిగా అయితే ఈశ్వర్ మన ప్రభుని అమ్మి ఆ డబ్బు తెచ్చుకున్నాడో ఇక్కడ కూడా అంతే యాజకులు ఆ యొక్క పశువులని అమ్మి వాటిగా డబ్బులు చేకూర్చుకుంటున్నారు ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు అందుకే వారి సహవాసాలకి వెళ్ళి మీరు బయటికి వెళ్ళిపోండి మందిరంలోకి వెళ్ళి బయటికి తోలు వాటిని ఈ సత్యం ఎన్నిసార్లు మనం జనిస్తున్నాం మనుషుల హస్తలతో కట్టబడ్డ మనం నివసించాలకూడదు అని అక్కడ ఇంకొక సూచన మనకు అదే ప్రవక్త అయిన యషయా కూడా దాని గురించి ప్రవచించట్లు మనం కొన్ని సంవత్సరాల క్రితం చూసినాం ఎషయా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని చూస్తాం సంబంధించింది యషయా గ్రంథము ఇరవై అధ్యాయం పద్దెనిమిద వచనం మరణంతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడును పాతలంతో మీరు చేసుకునిన ఉడంబడిక నిలువదు ప్రవాహం వాలే మీ మీదుగా దాటునప్పుడు మీరు దాని చేత తొక్కబడిన వార హుదురు ఈ బహు ఆశ్చర్యకరమైన వాక్యం చూసిన ఇది గతంలో కాబట్టి ఓవర్ ఫ్లోయింగ్స్ ఉంది ఇక్కడ ప్రవాహం చేత అది నేను కొట్టవేయబడబోతుంది కొట్టబోతుంది అక్కడ దాని చేత తొక్కబడతారు గొప్ప అందరం చెప్తున్నారు అది మనం చూస్తాం ప్రటన గ్రంథం పన్నెండు నెలలు కూడా చూస్తాం ఆ యొక్క ఘట దాని నీళ్లు దాని కడుపు దాని నోట నుంచి నీళ్లను కక్కింది అది ఆ నీళ్ళకి గొప్ప జనం అందరూ కొట్టుకొని పోవడం చూస్తాం అక్కడ మనం ఒకరోజు మన త్వరలో చూడబోతున్నాం ఎందుకంటే ఎనిమిదో ముగిస్తున్నాం కాబట్టి అది మన త్వరలో చూడబోతున్నాం ఇంకా అక్కడి నుంచి మనం చాలా స్పీడ్గా వెళ్ళిపోతాం ప్రకాణ గ్రంథం బహు స్పీడ్గా వెళ్ళిపోతాం కాబట్టి మొదటిదిగా మన ప్రభు మందిరంలో ఆ యొక్క పశువులను దాని తర్వాత బల్లలు పడదొరేయడం చూస్తున్నాం అంటే యాజకుల పొజిషన్స్ కి పడదొరుస్తున్నాడు అన్న విషయం మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఆ ఓవర్ ఫ్లోయింగ్ స్కౌడ్జ్ అంటారు ఇంగ్లీష్ లో ఉపద్రము ప్రవాహము వల్లే ప్రవాహం వల్లే ఉపద్రవము మీదుగా దాటినప్పుడు మీరు దానిచేత చేత పొక్కబడరు రెండవసారి జరిగింది అది నేను చూపించేస్తే ఈ రోజుకి నేను అనుకుంటా ఫౌండేషనల్ అండర్స్టాండింగ్ మనకు రెండోసారి ఆయన మొదటిసారి ఆయన సేవ ఆరంభించినప్పుడు జరిగింది అది ఇందాక చూపించింది యోహాన్స్ వార్త అధ్యాయంలో రెండవసారి మార్క్స్ వార్తలు చూస్తాం దీన్ని మార్కు సువార్త పదకొండవ అధ్యాయం మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పదిహేను పదహారు వర్షాలలో వారు యశంలోకి వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేవారిని వెలుగొట్టడం ఆరంభించి రూకలు మార్పు వారి బలలను గువ్వల గువ్వలము వారి పీఠంలో పడదూసి దేవాలయము గుండు గుండా దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తెనియకుండెను దేవాలయం గుండా ఏ పాత్రనైనాను ఎవరిని తెయనీయకుండెను అది ఆడ పాయింట్ నేను చూపించాడు ఏంటంటే దేవాలయంలో దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తెయనీయకుండెను అందులో ఏం తెచ్చుకోరు అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి రెండోసారి ఆయన అక్కడ వాటిని అడ్డగిస్తున్నాడు అనేది దేవాలయ మందిరంలో ఎటువంటి పాత్రలు కూడా తీసుకొని పోవడానికి వీళ్ళేది అందులో నుంచి అన్న విషయాన్ని చూపిస్తున్నాడు అది మనము దానికి సంబంధించిన విషయాలు పేతు రాష్ట్ర పత్రికలో కొంచెం చూస్తాం ఏం తీసుకొస్తున్నారు వీళ్ళు దేవాలయ మందిరంలోనికి పేతురు రెండో పత్రిక పేదరాశ రెండవ పత్రిక రెండవ అధ్యాయము మొదటి నాలుగు అసలు మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండేరి అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందిరు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలిగి తీసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయాలను రహస్యంగా బోధించుదురు మరియు అనేకులు వారి కోకిరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని సత్య మార్గము రూప్ రూప్ దూషింపబడుచడును కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం యూట్యూబ్ ఛానల్స్ అలా ఎందుకు దేవుని యొక్క వాక్యము బైబుల్ని ఎందుకు దూషిస్తారు మనుషులు ప్రభుని ఎందుకు దూషిస్తున్నారు వీరని బట్టి అది నీ బా నీకు కాదు నువ్వు సువార్త ప్రకటించమని పిలిచింది దేవుని అంతేగాని వాళ్ళని కించపరచడం కొరకు అనిల దేవతలను కించపరచడం కొరకు వారి వారు ఎంతగానో వారి హృదయాన్ని కంటుకొని వాటిని పెట్టుకున్నారు చిన్న నాటి నుంచి నువ్వు వాళ్ళని అటాక్ చేస్తున్నావు నువ్వు నీలో ఉన్నది దేవుని ఆత్మన దుష్టిని ఆత్మన నువ్వు గ్రహించలేకున్నావు ఈరోజు సౌలి జీవితంలో అదే చూస్తాం మనం కదా రక్షింపబడ్డ సౌలు హృదయంలో దుష్ దురాత్మ అతనికి ఎంతో వేదన కలిగించాడు తలనొప్పి ఉండేది దానికి సౌలికి దావితొచ్చి ఆ యొక్క పాటలు పాడినప్పుడు బీణ వాయించినప్పుడు అప్పుడు దురాత్మ విడిచిపెట్టి వెళ్ళేడు కాబట్టి ఒక సీక్రెట్ మీకు చెప్పాలి ఏంటంటే ఎక్కడన్నా చీకటి శక్తులు ఉన్న కుటుంబాలలో దయ్యాలతో పీడింపబడుతున్న వర్షిప్ చేసినాం అనుకున్న పాటలు పాడుకుంటూ విపరీతంగా అవి విడిచిపెట్టి వెళ్ళిపోతాయి కానీ అది సొల్యూషన్ కాదు వారి పాపాలు ఒప్పియాల ప్రతి ఒక్కరు తను పాపలు ఒప్పించి ఆయన రక్తంలోనికి వాళ్ళని తీసుకొని రావాల మనం తర్వాత వారిని పాప తీసి నడిపించి వారిని సేవా నిమిత్తమై ప్రోత్సహించాలా మనం ఎట్టి మన సేవ దానికి సంబంధించింది అనేకలని సువార్థికులుగా తయారు చేసుకోవాలా మనం అట్లా జస్ట్ విడిచిపెట్టడానికి వీళ్ళే వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పొచ్చు మీ వలన లాభము సంపాదించుకుందరు గొప్ప జనం మీదకెళ్ళి సంపాదించుకుంటారు ఇదే మన సేపు మనం ఎన్నిసార్లు చూపించిన తేళ్లు సర్పములు గొప్ప జనం మీద లాభం సంపాదించుకుంటే పేదలు చూపించండి మనకి ఎప్పుడోదండి వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పచ్చు చెప్పండి ఈరోజు ఎన్నో కల్పనా వాక్యాలు మనం చూస్తా ఉన్నాం అధిక లోభం తెలుసా దాసోహం అన్న లోభం అంటే అవుతారు కదా లోభం బ్రదర్ లోబు లోభము లోభలు లో అంటే లోనౌట కాదు లోభము లోభం అంటే ఎక్కువ ఆసక్ అతి ఆసక్తి అతి ఆశ అది పాయింట్ లోభం అంటే అతి ఆశ అత్యాశ కలిగిన వాళ్ళు వీళ్ళు అన్నట్టు ఏ విషయంలో అత్యాశ కలిగిన వాళ్ళంటే సంపాదించుకోవడం దాంట్లో ఇంగ్లీష్లో ఏముందంటే అండ్ దో అండ్ త్రూ కవర్ చేసిన కవర్ అంటే ఎక్కడ అత్యాశ బాగా సంపాదించుకోవాలి లోకం అనేది అత్యాశ అండ్ త్రూ కవిషియస్నెస్ షాల్దే ఫెయిండ్ షాల్దే విత్ ఫెయిండ్ వర్క్స్ వర్డ్స్ మేక్ మర్చెంటైజ్ ఆఫ్ యూ నీ మీద వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు అన్న ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మూడో వర్షంలో వారు అధిక లోపులై అంటే అధికంగా అత్యాశ కలిగిన వారై కల్పనా వాక్యంలో చెప్పొచ్చు మీ లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధిబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు ఇంగ్లీష్ లో కూడా అట్లనే ఉంది యాక్చువల్ గా ఈ పూర్వం నుంచే ఉంది అటువంటి తీర్పు అంటే పాత నిబంధన కాలనే చెప్పబడింది అంటున్నాడు హూస్ జడ్జ్మెంట్ నౌ ఆఫ్ అ లాంగ్ టైం లింగరత్ నాట్ అండ్ ద డామినేషర్ స్లంబత్ నాట్ అంటే వారి వారి నాశనము ఇంకా నిద్రపోదంట వారికి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదంట వారి నాశనము కునికి నిద్రపోదంట ఇంకా మేల్కోవడం టైం సిద్ధం కాబట్టి ఈ రూకల మార్పిడి అంతా ఆసక్తి అత్యాస డబ్బు ఆశాకు సంబంధించింది అన్న విషయము చూసిన ఆరోగ్యంలో చూడండి మరియు ఆయన సుధమ గుమరలను పట్టణంలో భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచటకై వాటికి నాశనము విధించింది అవులు కూడా చెప్తారు మొదటి కొంత రాష్ట్ర పత్రికలో వారికి దృష్టాంతంగా జరుగుతారా చూపిస్తా వాక్యం నేను వారికి దృష్టాంతంగా జరిగి యుగాంత మందుని మీకు బుద్ధికాలకు రాయబడే అంటాడు పేరు అదే చెప్తాడు ఇక్కడ సదమా గుమ్మర పట్టణంలోను భస్మం చేసి ముందుకు భక్తిహీనులు ముందుకు అంటే మన కాలంలో భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతంలుగా ఉంచుటకై వాటికి నాశనం విధించి దుర్మార్గుల కామ వికారము వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడు లోతులు తప్పించను సరే ఇక్కడ మనం ఒక విషయం చూస్తున్నాం ఏంటంటే ఇంగ్లీష్ లో మటుకట్ల లేదు సుధమ సుధమా గుమరాల గురించి మాట్లాడినప్పుడు తిరిగి వాటిని పడద్రోయబడి పడద్రోసిన కొనెతల్ రాసిన పత్రిక ఇప్పుడు చూస్తాము కొనెతెలు పత్రిక మొదటి పత్రిక పదవ అధ్యాయం కేబిపిఎం లో వాక్యము అర్థం చేసుకోవడానికి ఇదొక ముఖ్యమైన ఏమంటాము ఒక తాలకు చెవి వంటిది ప్రవచనాలన్నీ నేర్చుకోవడం ప్రవచనాలన్నీ తిరిగి తిరిగి రప్పిస్తాడు దేవుడు అన్నాడు కాబట్టి ప్రసంగి గ్రంథంలో అది పౌలు మన జ్ఞాపకం చేస్తున్నాడు పదవ అధ్యాయము పదకొండవచ్చును ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగ మనకు బుద్ధి కలుగుటకాయ వ్రాయబడేను కాబట్టి యుగ మనకు బుద్ధి ఎందుకు ఆ సంగతులు వారికి జరిగినాయి మనకు కూడా రాబోతున్నాయి మన టైం కూడా అవన్నీ జరుగుతాయి అందుకు పాత నిబంధన పుస్తకాలను బహుధీరగా ధ్యానిస్తున్నాయి ఎందుకంటే అవి ఆల్రెడీ జరిగినాయి ఇప్పుడు జరగబోతున్నాయి కాబట్టి అవి ఎట్లా జరుగుతున్నాయో దేవుడు నాకు సూచన ఇస్తూ పాత నిబంధకాలలో జరిగిన అవన్నీ మన టైంలో ఇంకా ప్రపంచాత్మకంగా జరుగుతున్నాయి ఇవి ఫైనల్ కాబట్టి మూడవసారి కాబట్టి కాబట్టి ప్రతి ప్రవచనము మూడవసారి ఇప్పుడు జరగబోతుంది పోహాటంగా ప్రపంచాత్మకంగా గతంలో ఎట్లా జరిగిందో అవి అర్థం చేసుకుంటే అటనే జరుగుతుంది ఇప్పుడు అట్లా దాన్ని గ్రహించగలుగుతున్న నేనైతే అది ప్రభు వలన కలిగింది కాబట్టి యుగాంత మందున మన కాలంలోనే యుగం ముగిస్తుంది అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు అయితే ఇప్పుడు మూడవసారి జరగబోయాడదే దానికి సంబంధించిన ఒకటి రెండు వచనాలు చూపించి నేను ఈరోజుకి ముగించేస్తా కావాలంటే సాయంత్రము మరి దీర్ఘంగా ఈ యొక్క నాలుగవ బూరకు సంబంధించిన బోధను ముగించేస్తాను ముగించేస్తే ఇంకా వచ్చే వరం నుంచి మనము కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతాం ఎందుకంటే ఒకటేసారి ఐదవ బూర నేను చూపించేస్తా సాయంత్రము ఆరవ బూర వచ్చే వరకి ముగించేస్తాను ఎందుకంటే అంత హత సాక్షులు అయిపోతారు కాబట్టి అందరూ మరణిస్తారు కాబట్టి దుఃఖపరంగా ఉంటుంది అది వాక్యము దాన్ని ఎవరికి నివసించుకోవడం మనకి ఇష్టం లేదు అందరూ ప్రవచనంతకు రావాలా అందరూ పరిలోకంలో శాశ్వతంగా ఆయనతో పాటు నివసించాలా అదే ఆయన యొక్క ఆయన చిత్తము ఆ చిత్తాన్ని కొనసాగించడంలో మన పాత్ర మనం నిర్వర్తించాలా అదే మనం సేవ కాబట్టి యశా గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఇది మూడోసారి జరగబోతుందని ప్రవచించండి ఆయన అది ఆ ప్రవచనము మన కాలానికి సిద్ధమవుతుంది పదమూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన అప్పుడు రాజ్యములకు భూషణమును కల్దీలకు అతిశయాస్పదమును మహాత్యమునకు బబులోను మహాత్యమునగు బబులోను అంటే ఎంత గొప్ప దేశం అనేది చెప్తుంది దాని గురించి రాజ్యములకు భూషణం అంటే అతిశయం అంట కల్దీలకి మా దేశం ఎంత గొప్ప అనుకుంటారు అంటే మా వాళ్ళ దేశం కదా కల్దీల కల్దీలకు అతిశయాస్పదము గర్వం అన్నట్టు మహాత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సుధమ గుమర వలె అగును కాబట్టి సుధమ గోమరా ఎట్లా పడద్రయబడిందో అదే రీతిగా బబులను పడద్రయబడబోతుంది అని చెప్తుంటు కానీ ఈరోజు ఎక్కడుంది బబులు లేదు కదా అది ఉత్తర దిక్కున ఉంది మైదానంలో ఇరాకి రాను ఉత్తర దిక్కున్నా కానీ అది ఈరోజు కనిపిస్తుంది బిల్డింగ్స్ ఏం లేవు దానికి అది ప్రపంచాత్మకంగా మతపరమైన జీవితంలో మనకు కనిపిస్తుంది అది అయితే ఏ రీతిగా ఈ సుధమ గుమర పరిస్థితి ఉందనేది అది ఏ రీతిగా జరగబోతుంది అనేది పదకొండవ అధ్యాయాలు చేస్తాం ప్రకటన గ్రంథం ఇప్పుడు చూడండి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయం అవి వచ్చే వరం కంప్లీట్ చేస్తాను దాన్ని సంబంధించిన బోధ ఎనిమిదవ వచ్చిన చూడండి ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధ ఇది పదకొండవ అధ్యాయం చాలా ముఖ్యమైన అధ్యాయం ఇది దీని మీద కొన్ని గంటల రికార్డింగ్స్ మనం చేసినాం అనుకుంటాం ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధ ఒక్కొక్కరు ఇద్దరు సాక్షులు మోసేలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ప్రకటిస్తున్నారు కానీ వీళ్ళంతా గొప్ప జనం దేవుడు మనకి చూపించండి టోటలీ ఆపోజిట్ ఈ లోకానికి ఆపోజిట్ గా ఉంది మనం నేర్చుకున్న బోధ మీరు ఆన్లైన్ రికార్డింగ్స్ చూడండి ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయాలు ఐద్దరు సాక్షులు అంటే వారి శవములు ఆ మహాపట్టణపు అంటే బబులన్ వారి శవములు ఆ ఇది ప్రకటన గ్రంథం అంటే మన కాలం సంబంధించింది రెండు వేల ఏడు వందల సంవత్సర క్రితం ఉండే బబులో ప్రకృతి సహజంగా రోజు లేదు కానీ ఈ వాక్యం మటుకు ఈ కాలంలో ఉన్న బబులన్ పట్టణం గురించి మాట్లాడుతుంది వారి శవములు ఆ మహాపట్నపు సంత వీధిలో పడిను వానికి ఉప్మాన రూపకంగా సుధమానియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా సెలవు పడింది చూడండి ఆశ్చర్యం అసలు ఎక్కడ సిలవ పడ్డాడు చెప్పండి రెసిలంలా కదా కానీ ఈ వాక్యం ఏమంటుంది మన ప్రభు ఎక్కడ సిలవ పడ్డాడు బబులోన్ ఉప్మాన్ రీతికి దానికి సుధమానియు ఐగుప్తు అంటే మన ప్రభు సెలవు పడ్డ బబులోన్ లాగుండే ఆయన టైంలో సుధమాలాగుంది ఇస్రాల్ దేశం ఐగుప్తులాగా తయారైంది మన ప్రభు టైంలో మన ప్రభు టైంలో అది బబులం లాగా తయారైంది ఇస్రాల్ దేశం సుధమలాగా తయారైంది ఈ రోజు కూడా సుభద సుధమలాగానే ఉంటుంది పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు కలిసి జీవించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ నాది ఎట్లా పరిశుధ పట్నం అయిందో పరిశుద్ధ దేశమైందో నాకు ఈరోజు కూడా అర్థం కాదు ఎట్లా దాన్ని పరిశుధ పట్నం అంటారు దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే ఆ దేశం ఈ రోజు కూడా చాలా చిన్న గుంపు క్రైస్తవులు ఉంటారు అక్కడ చాలా చిన్న గుంపు తక్కిన వాళ్ళందరూ యువత మతంలో ఉన్న వాళ్ళు కానీ మెజారిటీ అసలు మతాచర ఉండరు అదొక మోడర్న్ సిటీ లాగా మోడర్న్ దేశం లాగా ఉంటుంది అంతా కట్టుకొని మంచిగా మోడర్న్ లైఫ్ జీవిస్తూ ఉంటారు మన హైటెక్ సిటీ ఎట్లా జీవిస్తారు చిన్న గుంపు అని అదే ప్రార్థనలు చేసుకుంటా ఉంటారు అక్కడ ఏ రూపం కూడా పరిశుద్ధ స్థలం ఈ పాస్టర్స్ మా క్రైస్తవులందరినీ రెచ్చగొట్టి పరిశుద్ధ దేశానికి పరిశుద్ధ ఇస్రాన్ దేశానికి మనం అందరం పోవాలా మన ప్రభు నివసించిన గృహం మనం చూడాలా మన ప్రభు ఎవరిదైనా భావసం తీసుకున్న ఆల్రెడీ తీసుకోవడం కూడా మళ్ళా బాపసం తీసుకోవాలా ఎందుకంటే జ్ఞాపకార్థంగా ఆ మురికి నీళ్ళు తెచ్చుకోవాలా బాటల్లో నింపుకొని గంగా నీళ్ళు తెచ్చుకున్నట్లు వీడి కూడా అక్కడ రకరకాల సమాధులు పూర్వీకుల సమాధులు వారి స్థలాలు అవన్నీ చూసి రావాలా ఆయన ఎక్కడ సెలవు ఎక్కడ పెట్టబడ్డాడు అనేది చూసి రావాలి నా జీవితం ధన్యమైపోయిందన్నాడు ఒక బ్రదర్నాథన్ నేను అనుకున్న ప్రకృతి సహజమైన వాటిని చూస్తే నీ జీవితం ధన్యమైంది అనుకుంటున్నావు కానీ దేవుడు ఏమంటాడు తెలుసా ఆయన సన్నిధిలో రావాలి ధన్యులు అదే ధన్యత ధన్యతకు సంబంధించిన బోధ మతై శువార్త ఐదో అధ్యాయంలో ఉంటుంది ధనియులు ఎవరంటే వాళ్ళు హృదయస్థిగలవరు ధన్యులు నీతి దబ్బుల కొరకు ఆకలి గెలవారు ధనిలు ధన్యతలకు సంబంధించిన బోధ అక్కడ ఉంటుంది ధనిలు అని వాక్యం చెప్తుంది కాబట్టి గొప్ప జనం వారి శవములు ఆ మహాపాఠంలో పాడి ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ మరణమే విలాపవాక్యములు అప్పుడు జ్ఞాపకానికి వస్తాం అప్పుడు ఏడుస్తాం మనం అందరం భయంకరంగా ఏడుస్తాం వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వారు అది జరగా జరుగుతుంది ఖచ్చితంగా కానీ కొందరు యోగ్యులు అయి తప్పించుకొని ఆయన సన్నిధిలో ఎవలాగానే ప్రార్థన చేయాలంటే నువ్వు చూపిస్తే కానీ కాదు కొంతమంది వస్తారు ఒక బయటికి అందరు ఆశ కానీ రారు ఎందుకంటే మొదటి రెండు గుంకులు ఆ గోర్ర ఎడ్లను రాని బయటికి మళ్ళీ నువ్వు పట్టుకోగలవా కురడ తాళ్లతో చేయబడ్డ గుర్రలు పట్టుకోగలవా నువ్వు వాటిని ధర్మగలవా వార్నింగే కదా మొదటి నాలుగు బూరలు తీర్పులే వార్నింగే కదా ఐదవ బోరు నుంచి ఆరంభం శిక్షలు అది మొదటి నాలుగు బోరలు వార్నింగ్స్ కి సంబంధించినవి తాళ్ళు పట్టుకొని కురలు పట్టుకొని కొట్టడం అంటే ఇదే కదా ఈ బోధనే నీకు బయలుపరిచిన బోధన నువ్వు పోయి చెప్పాలా అనేకులు నాకొకటి అర్థం ఏంటంటే కష్టతరమైన వాక్యాలు ఎవరు ధ్యానించరు సునాయసమైన వాక్యాలే ధ్యానించుకొని అంటే వాళ్ళు ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు పసిపిరల్ గట్టి మాంసం తినే స్థితికి ఎదలేని స్థితిలో ఉన్నారు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిండు ఆ స్థితిని మనం ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము ఎనిమిదవ సార్లు చూస్తున్నాము ఏ రీతిగా అయితే ఆ యొక్క సదమ కాపురస్తులు అందరూ పడద్రవై జనమంతా నీళ్ళలో పడద్రవబడినరో అదే రీతిగా మూడవసారి పడదవబడుతున్నారు గొప్ప జనం తప్పదన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం తర్వాత ఈ సూర్యచంద్ర నక్షత్రం సంబంధించిన బోధ నేను ఈరోజు సాయంత్రం చూపిస్తాను దాని తర్వాత మనం అక్కడ చూస్తున్నాం దినంలో తగ్గించబడి అన్న విషయాన్ని అంటే తగ్గించబడడం అంటే శిక్షించడం అన్న విషయాన్ని నేను గతంలో ఆల్రెడీ చూపించిన ఈసారి అంత డీటెయిల్ గా మనం పోన్ అవసరం లేదు కానీ ఈ యొక్క బోధ నా ఈ యొక్క మూడు గుంపులు ఏవి సూర్యుడు నక్షత్రాలు ఈ మూడు ఏంది అనేది నేను సాయంత్రం చూపిస్తాను మొదటి కొరిత రాష్ట్ర పత్రికలో కూడా చూస్తాం దాన్ని మనము పదిహేన వచ్చినము అందించిన ఎందుకంటే మొదటి కొరిత రాష్ట్ర పత్రిక పదిహేన మద్యం ప్రతిసారి తగులుతాడు అన్నమాట అక్కడ ఎవరు పర్లోకానికి పోతారు ఎవరు పర్లోకానికి పోరంటే అక్కడ ఉంది బహుతీటగా రక్త మాంసంలో పర్లోకరాజాన్ని స్వధించుకోలేరు రక్తము మాంసం ఆ రెండు గుంపులు కాబట్టి రక్త మాంసంలో రాజ్యం ఆక్రమించుకోలేవు ఎట్టి పసులు కడుగు పెట్టలేవు కానీ గొప్ప జనము శ్రమలుగుండపోయి వారి శరీరాలన్నిటిని ఛేదించుకొని మరణమై ప్రభు సన్నిధికి అప్పుడు వస్తున్నారు శ్రమల కాలంలో వారి పాపాలు ఒప్పుకుంటున్నారు గోరపుల రక్తంలో వారి పాపాలు కడుక్కుంటున్నారు అప్పుడు ఆయన సన్నిధికి వస్తున్నారు వారికి ఈ విషయాలు మనం చూపించాలా మన అందుకే మన మన సేవా విధానం అందుకే ఎంతమంది అనిలను రక్షించుకోగలం మనం ఎంతమందికి సువార్త ప్రకటించగలం మనం మనకి తరచుగా దొరికే అనిలు మన సేవ కొరకు అని తెలుసు మనకి కానీ కొన్నిసార్లు దేవుడు అనిల దగ్గర కూడా పంపిస్తా ఉంటాడు ప్రభు వీరికి నేను ఎట్లా సువార్త చెప్పాలా ప్రభు వీరిని ఎట్లా నిశ్చితంగా నడిపించాలా ప్రభు అనేది నీ బాధ్యత గొప్ప ఎందుకు శ్రమలకుండా పోవాల్సి వస్తుందంటే వాళ్ళు సువార్త ప్రకటించలేరు క్రీస్తుని ప్రకటించారు కాబట్టి వాళ్ళు శ్రమల గుండా పోసి ప్రకటించడం అంటే ప్రసవించడం కాబట్టి మీరు ప్రసవించలేని గుడ్రాలు కనని గుడ్రాలు అంటారు దళితుల రక్షణ పత్రికలో కనని గుడ్రాలు అయినా నువ్వు ఎందుకు శ్రమల పోయి ప్రభుత్వం ఎన్నికొస్తున్నావు ప్రభుని ప్రసవించకున్న పర్లోక భాగ్యం నిస్తున్నాడు దేవుడు అదే ప్రభుని ఈ లోకంలో ప్రసవించింటే నువ్వు శ్రమలన్నీ తప్పించుకొని ఆయన సన్నిధిలో యోగ్యంగా నిలబడతాను కాబట్టి మనం ఈ విషయం నేర్చుకున్నాం అనిలను ఫోకస్ చేద్దాం రక్షణ అనుభూతి లేని వారిని ప్రతిసారి క్రైస్తల దగ్గరికి ఎందుకు పోవాలా మనం అది కూడా బాధ్యతనే ఇంకా ఎంతో మందినారు వేరే మంద కూడా సువార్త లేని మంద ముఖమాటం లేకుండా ప్రేమతో సంభాషించుకోవాలి తన తర్వాత అనిలతో ఎట్లా సంభాషించాలి అని కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ పోవాలా తెలియదు పాపం ఎందుకంటే వాళ్ళ హెల్ప్ చేయలేరు వాళ్ళకి మన ప్రభుత్వ తప్ప ఎవరు స్వస్థత చేయలేరు ఎవ్వరు శ్రమల నుంచి బయట కాబట్టి శ్రమల నుంచి బయట తీసుకొచ్చేవాడు ఆయననే శ్రమలకి దోసేవాడు కూడా ఆయననే ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా కాబట్టి ఇక్కడికి నేను వాక్యాన్ని ముగించి సాయంత్రము మొదటి కొంత లక్షణ నుంచి చూపిస్తాను దాని ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రం ఏందనేది మనం సాయంత్రాన్ని చూస్తాం మనకు తెలుసు సూర్యుడు మొదటి గుంపుకు సాదృశ్యం అది ఏళ్ళకి సాదృశ్యం చంద్రుడు గొప్ప జనానికి సాదృశ్యం నక్షత్రములు సర్పములకు సాదృశ్యం అదే రీతిగా చంద్రుడు చేపలకు సాదృశ్యం సూర్యుడు పక్షులకు సాదృశ్యం నక్షత్రములు మృగంకి సాదృశ్యం మృగం మనకు తెలుసు బైగుల్ల మృగాల గురించి పటంగందులో మృగాలు చేస్తాం అవి సర్పములకు సాదృశ్యం ఇంగ్లీష్లో బీస్ట్ అంటాం తెలుగులో మృగం అంటాం బీస్ట్ భూ క్రూరమైనది ఏది బీస్ట్ అంటే జంతువు కూడా అంటాం భూ జంతులలో పుయ్యకి కలిగిన జంతువులు ఏది సర్పమే కాబట్టి మొదటి అంటే సూర్యుడు తేలకు సాదృశ్యం నక్షత్రములు సర్పములకు సాదృశ్యం చంద్రుడు గొప్ప జనానికి సాదృశ్యం ఇవన్నీ ఉపమాన రీతిగా చెప్పబడ్డాయి అదే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంకి వచ్చేప్పటికీ ఇవి మళ్ళా ఈ మారిపోతాయి సూర్యుని ధరించుకున్న స్త్రీ తన పాదంలో ఎంత చంద్రుడు ఉండడం వీటన్ని సంబంధించిన నేను మళ్ళీ తర్వాత చూస్తాను ఈ రోజుకి మటుకు ఈ మూడు గుంపులు గురించి గనించినమంటే ఐదవ పూడను ఆరంభించుకోవచ్చు సాయంత్రం ప్రార్థిస్తాం పరశుద్రవ దేవ ఇస్రాయలీల గొప్ప తండ్రి మీకే వందనాలు వేసయ్యా ఇంతవరకు మీరు మాకు సైకల్ కూడా నడిపించింది మీకు ఎంత వందనాలు లేనా మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి సమస్త గలత మహిమ ప్రభావాలు మీకే కలుగునుగాక యుగ యుగంలో మీకే మీరేస్తూ ఉన్నారు కూడా ప్రభావ గొప్ప దేవ మీకే వదనాలే మీకే కృతజ్ఞతలు తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాలాన్ని మీరు మాకు అనేకమైన విషయాలు చూపించినారు నాలుగోలకు సంబంధించిన విషయాలు మీరు పడదోస్తున్నారు ప్రభావ మూడు సార్లు సతమ గుమ్మరాన్ని పడద్రోస్తున్నారు ఐగుప్తుని పడదోస్తున్నారు అదే రీతిగా ప్రభా కృతజ్ఞానికి వచ్చినప్పటికీ మీరు ఆ యొక్క తన మని వాళ్ళను తర్వాత చూస్తున్నాం ప్రభా ఆ యొక్క రూకుల దగ్గర ఆ పశులను మీరు తరిమి వేస్తున్నారు ప్రభావ కాబట్టి నైనా వీటన్నింటినీ గ్రహిస్తున్నాం మూడోసారి ప్రపంచాత్మకం జరగబోతుంది ఇందాక చూపించరు ప్రకటన గ్రంథం తొమ్మిదో అధ్యాయంలోనైనా అవును ప్రభా ఇవన్నీ జరగాల్సిందే కానీ ఏ రీతిగానైనా కానీ అందులో కొంతమంది అయినా పదకొండవ అధ్యాయంలో మీరు మాట్లాడారు ప్రకటన ప్రకటన గ్రంథం గ్రంథంలోని పదకొండో అధ్యాయంలో ఆ విషయాలు మీరు మాకు చూపించినారు నేను గొప్ప జనం అందరు ఎక్కడ పడితే అక్కడ వారి కళ్యారంలో పడినడం దేశంలో అది భరించడాని స్థితి కానీ ప్రభా ముందుగానే మీరు మాకు చెప్పినారు ఇదిగని ముందుగానే మీతో చెప్తున్నారు ప్రభా ఇవి మేము వాళ్ళకి చెప్పాలని అయినా అది వారికి తెలియకుండానే వాళ్ళు తప్పిదం చేస్తున్నారు ప్రభావ కానీ ఇవన్నీ చూపించినప్పుడు వాళ్ళు వాటి నుంచి విశ్వాసం మాకుంది వేరే సైకిల్ ను నడిపిస్తే వారికి అజీవితాల కార్యం చేస్తారని నమ్ముతున్నాం ప్రభా మీ మహిమార్గంగా మనలు పెట్టుకుని నడిపించామని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్య నీకే వందనాలు ప్రభావ తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలం అంతా ప్రభానాయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములు ప్రభానైనా నీ కంటి పాప కాచి కాపాడే తండ్రి యొక్క దినముకుని యొక్క నూతనమైన కృప శక్తి మాకు అనుగ్రహించినవు ప్రభా మాటలు వినే ధన్యత భాగ్యము యోగ్యత అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఎసయ్య నీకే యుగ యుగములకు కలుగును కాక హెల్లుయ్యా తండ్రి ప్రభా ఇదిగో ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్థుతిస్తారో అక్కడ నేను ఉంటానన్నా ప్రభా అవును ప్రభా మా మధ్యలో మీరుండి ప్రభా నాయనా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడినారు ప్రభా తండ్రి కాబట్టి నాయన ఆ మాటలు ప్రభా మా హృదయంలో నాటుకోవాలా మా హృదయంలో భద్రపరుచుకోవాలా ఆ మాటలు తగినట్లుగా మేము జీవించాలా నడుచుకోవాలా ప్రవర్తించాలా ముందుకు సాగిపోవాలా ప్రభ కాబట్టి ప్రభా నాయన శ్రమల ప్రభా నీ త్రోవ విడిచినప్పుడే వస్తాయని చూపించినావు ప్రభ కాబట్టి ప్రభా నైనా మేమైతే తండ్రి నీ త్రోవలో నేను నీ అడుగు జాడల మేము నడుచుకోవడానికే ఈ లోకానికి మీరు మాదిరిగా ఉంచిపోయినారు ప్రభ ఈ లోకంలో మీరు ఎన్నో శ్రమలు భరించినా కానీ ప్రభా నైనా ఈ లోకంలో మీరు కుమారుడిగా ఉండి మీరు పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నారు ప్రభా కాబట్టి మేము కూడా ఆ విధేయత నేర్చుకోవాలా ప్రభా నాయనా. కాబట్టి ప్రభా నాయనా తండ్రి ఎక్కడ ప్రభానాయన నీకు విరుద్ధంగా ప్రభా మేము జీవించడానికి వీల్లేదు ప్రభా కాబట్టే ప్రభా నాయన మీరు ఇంత కృప మాకు అనుగ్రహించినారు ప్రభ ఎన్నో మరుమైన విషయాలు ప్రభ ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రకటన గ్రంథం గాని నేను ఇంకా లేఖనాల్లో ఉన్న ఎన్నో తండ్రి గోడమైన విచారాలు కూడా మాకు బయలుపరిచింది అవి మీకు మహిమకరంగా మేము చెప్పడానికే ఆ ధన్యత మాకు అనుగ్రహించినారు అది మేము చేయకపోతే ఖచ్చితంగా మాకు శ్రమనే ప్రభ అది అవిధేయతనే ప్రభ కాబట్టి యోనలాగా మా జీవితాలు నాయన శ్రమంలో పోతాయి ప్రభా కాబట్టే ప్రభా నాయన మేము అందుకే మీరు స్వస్థ బుద్ధి తెచ్చుకొని మెలుకుగా ఉండమన్నావు ప్రభా కాబట్టి మేము ఆ రీతిగా ఉండాలా ప్రభా నాయన ఏ మేము విన్నా వాక్యాలు ఏ మేము ఉన్న ఆత్మీయ సత్యాలు అవన్నీ ప్రభా ఈ లోకానికి ప్రకటించాలా క్రైస్తవ సంఘాలకి ప్రకటించాలా విశ్వాసులకి ప్రకటించాలా ప్రభా అన్ని జనులకు కూడా ప్రకటించాలా ప్రభా కాబట్టి పౌలు ఎక్కడికి వెళితే వాళ్ళకి తగినట్లుగా పౌలు జీవితం మార్చుకున్నాడు కాబట్టే అపుస్తులైన పావులు అంత గొప్ప సేవ చేయగలిగండి ప్రభా మేము కూడా ఆ రీతిగా తీర్మానించుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రభ మేము వెళ్ళిన మనుషులు ఎలాంటి వాళ్ళో వాళ్ళకు తగినట్లుగా మేము ముందుండి వాళ్ళకు తగినట్టుగా మేము వాక్యం ప్రకటించాలా అలాంటి జ్ఞానం అది మీరే ఇవ్వాలా ప్రభ అలాంటి కృప మాకు ఇవ్వండి ఆ రీతిగా మమ్మల్ని అభివృద్ధి పొంద పొందంచండి నీ కృపలో నీ జ్ఞానంలో మేము అభివృద్ధి పొందితేనే ప్రభా మాలో అలాంటి గొప్ప కార్యాలు జరగగలుగుతాయి ఆ రీతిగా అనేకులను మేము రక్షణలోకి నడిపించగలం ప్రభా కాబట్టి నీ జ్ఞానంలో మమ్మల్ని అభివృద్ధి పలచండి ప్రభ నా ఎందు ఉంటే మీ ఎందు నేను ఉంటానన్నా ప్రభా మీరు బహుగా పలిస్తానన్నావు ప్రభ కాబట్టి నీ ఎందు ఉన్నాం ప్రభా నాయన మీరు మా ఎందుండి మీ జ్ఞానంలో మీ కృపలో మమ్మల్ని బహుగా పలించేలాగా చేయండి ప్రభా అలాగే ప్రభా నాయనా తండ్రి ఎక్కడికి వెళ్ళినా ప్రభా నాయనా తండ్రి మేము సమాధానాన్ని తీసుకురావాలా ప్రతి చీకటి శక్తులతో పోరాడినా గాని ప్రభ నాయన మీరు మా పక్షాన్ని ఉన్నారు కాబట్టి ప్రభా మేము ముందుకు పోవాలా ఇంకా మాలో ఏమైనా బలహీనతలు ఉంటే నాయన నీకు ఆయాస్కరమైంది ఉంటే మేము అవన్నీ పూర్తిగా విడిచిపెట్టి ప్రభ మీ ప్రేమలో మేము నిజంగా పరిపూర్ణం అవ్వాలా ప్రభ మీ ప్రేమ ఈ లోకం కొరకు ఎంతగానో నిందలు కానీ శ్రమలు కానీ ఎన్నో రీతిగా ప్రభా ఈ లోకంలో ప్రయాసపడింది ప్రభా ఆ ప్రేమ మాలో పరిపూర్ణమైతే ప్రభా మేము కూడా ప్రభా ఈ యొక్క సమూహం కొరకు ప్రయాస పడగలుగుతాము అన్ని జనుల కొరకు ప్రయాసపడతాం ఎందుకంటే అన్నిలు ప్రభా వాళ్ళు మరణిస్తే నాయన నరకంలోకి పోతారు కాబట్టి ప్రభ ఆ నరకంలోకి ఎవరు పోకూడదనే మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి శువార్త ప్రకటించమన్నా ప్రభా కాబట్టి ప్రభ అన్ని జనులు కూడా ఆ శుభార్త ప్రకటించాలా ఎవరైతే రక్షణ పొంది నాయన తండ్రి అవిధేయత కనపరుస్తూ నాయన ఇష్టానుసారంగా ఉన్నారో ప్రభ వాళ్ళందరినీ కూడా నీరు రాకడికి సిద్ధపరచాలా ప్రభ కాబట్టి నాయనా మీరు ఇచ్చిన పిలుపు భారం ఇదే కాబట్టి ప్రభ మా జీవిత కాలం అంతా ఆ భారం కొరకే మేము ముందుకు పోవాలా మా ప్రాణము మా ఆత్మ శరీరము నీకే సమర్పించుకొని ప్రభు తండ్రి నిన్ను స్థుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ కేవలం నీ నామాన్నే ప్రచురింపజేయాలా ప్రభ ఆ నామే మహిమ పరచబడాల కానీ మా నామాలు కానే కాదు ప్రభ మాలో ఏ గుర్తింపు లేదు మాలో ఏ ఐడెంటిటీ లేదు ఎందుకంటే మా మాటల వల్ల ఒక తల వెంటుక రాలదు ఒక మనిషి రక్షణలోకి కూడా నడవలేడు ప్రభ నీ సహాయం లేకపోతే నీ కృప లేకపోతే ప్రభా కాబట్టే ప్రభ నాయన నీ నామే మహిమ పరచబడాలా నీ నామే ప్రచురింపబడాలా నీ నామానికే నాయన సమస్తము మహిమ ఘనత ఆ పరిశుద్ధ నామం నజరేడైన యేసు క్రీస్తు నామంలోకి తీసుకొని రావాలా ప్రభా ఈరోజు అలాంటి సేవలోకి నాయన మిమ్మల్ని మమ్మల్ని నడిపించండి అలాంటి అభిషేకము అలాంటి పరిశుద్ధాత్మ నడిపింపు జ్ఞానము బుద్ధి వివేచన సర్వము ప్రభా అవన్నీ మీలోనే ఉన్నాయి ప్రభా కాబట్టే నాయన మేము అడిగినా వెతికినా మీరు మా వశం అవ్వమని అడుగుతుంది అందుకే ప్రభానా తండ్రి మీరు మా వశం సంపూర్ణం మలో ఉన్నట్టే ప్రభా సమస్తం మన ఉన్నట్టే కాబట్టి మేము సమస్తం ఈ లోకంలో అన్ని సాధ్యం చేయగలం ప్రభా కాబట్టే ప్రభా మీరు మనుషుల హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభ మా హృదయ అంతరంగంలో కూడా మీరు ఎరిగినారు కాబట్టే ప్రభా నాయన మీరు మా వశమ ప్రార్థిస్తున్నాం ఒకవేళ మా హృదయం ఏదైనా వ్యాధికరంగా ఉంటే మోసకరంగా ఉంటే మీరు పొందిన గాయాల్లోనే స్వస్థత ప్రభ ఆ గాయాల ద్వారా మమ్మల్ని స్వస్థపరిచి మా హృదయంలో మీరు నివసించమని మాలో మీరు ఉండమని ప్రార్థిస్తూ మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరుచుకున్నావు ప్రభా మేము అనేకులను సిద్ధపరిచే అలాంటి కృప వెంబడి కృప మాకు సమృద్ధిగా నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహి తండ్రి మహిమస్తారు ఇప్పుడు నీకు వందాలి సయ గొప్ప దేవ నిన్న నేడు నిరంతరం ఏకరీత ఉన్న దేవా గొప్ప దేవా పరిషుదులకు తండి నీకే వందాలేసయ్య నీకే స్థుతులు శ్రోతాలు అర్పించుకున్న ఆయన ఈ గడిచిన కాలం అంతా మీ సాయం చేతమో నడిపించిన నేను దివారాత్రు మూములుగా కాపాడి మీ కృపలో భద్రపరుచుకున్నారు మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రిస్తూ అనుక్షణ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ప్రతి శ్రమల నుంచి ప్రతి శోధల నుంచి ప్రతి దాంట్లో నుంచి ప్రభావ మాకు విజయం అనుగరిస్తూ నడిపించిన గొప్ప దేవ నీకే వందాలేసయ్య నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవడం అయినా నీకే సమస్త ఘనత మహిమా ప్రభావంలు యుగ యుగంలో కలుగునుగాకహలుయ్య గొప్ప దేవ స్థుతులకు పాతుడా నీకు వందాలేసయ్యా ఈ యొక్క మధ్య కాల సమయంలోనైనా మీకు స్వరమైన ధన్యతను భాగ్యాన్ని మేమ కనుగరించినారు ప్రాభ గొప్ప ధన్యత మీరు మాకు అనుగరించినారు తండ్రి నీకు వందాలేసయ్యా మీ కృపా సింహాసం ఆశ్రించనుగా ప్రభావ మీరు మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు మేము రీతిగా ప్రభావ ఈ లోకంలో జీవించాలా ఇలాంటి పరిచయ చేయాలా ఏ రీతిగా సేవలు ముందుకెళ్లాలా ప్రభా అన్ని విషయాలు ప్రభావ ఓ ప్రభావ ఎంతో దీర్ఘంగా ప్రభావ మీరు మాతో మాట్లాడిన తండీ నీకు వందాలేసా నీకు కృతజ్ఞతలనైనా అడుగడుగున ప్రభా నైనా మీకు తలంపులు కడిగి మీ జ్ఞానం కలిగి మేము ముందుకు పోవాలా నైనా ఏస్తు ప్రభావ నేను ఎక్కడ మేము ఎక్కడ వెళ్ళి సువార్త ప్రకటించినా గాని ప్రభావ నైనా ఇస్తు ప్రభా వాక్యం ప్రకటించిన తర్వాత వాళ్ళకి సొల్యూషన్స్ కూడా మేము చెప్పాలా ప్రభావ ఓ ప్రభావాలని ఆ విధాల నుంచి ఏ రీతిగా బయటపడాలో కూడా ఆ జ్ఞానం కూడా మాకు అవసరం మీ రోజు మీరు మాతో మాట్లాడిన ప్రభావ మీ పర్లోకొపు జ్ఞానం అనుగరించండి సమస్త విషయంలో ఓ ప్రభా ప్రతి దాంట్లో వర్దిలిట దేవుని చిత్తమన్నాను ప్రభావ అన్ని విషయాలు మీ వర్దిలాల ప్రభావ గొప్పదేవ ఆత్మీయ జీవితంలో శరీరకమైన జీవితం సామాన్యమైన జీవితంలో ప్రభావ మనుషులు దేవుని దయందు ప్రతి దాంట్లో ప్రభావ మీ వర్దిలాల ప్రాభ నైనా ఈ సయానికి వందంటే జ్ఞానం మాకు జ్ఞానం ఒదుగుంది ప్రభావ నైనా మీకు జ్ఞానం మాకు మీ పర్లోకొప్ప జ్ఞానం ఈ లోక జ్ఞానం మాకు అవసరం లేదు ప్రభావ ఎందుకంటే అది దయ్యాల జ్ఞానం అది భయంకరమైన అపవిత్రమైన జ్ఞానం కాబట్టి ప్రభావ మీ పరలోకి ఒక జ్ఞానం మేము పొందుకోవాలి అది పరిశుద్ధమైంది సమాధానమైంది ప్రాభ ఆ జ్ఞానం తెలివి వివేకం మాకు గొప్ప దేవానికి వందాలు ఇస్తాయా ప్రకటన గంధంలో ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినా నేను గొప్ప దేవ ఎంత భయంకరంగా శ్రమలు రాబోతున్నాయో ప్రోభ ఆయన ఎవరు గ్రహించలేని స్థితులు ఉన్నారు ప్రభావ ప్రకటన గంధంలో ప్రభావ ఎవరు ధ్యానించలేని స్థితులు ఉంటున్నాయిగా ప్రభావ ఆక వినే ధన్యతను గొప్ప ఓ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి నీకు వందాలే సయ నీకే స్థితులు సోతాలు అర్పించుకున్న ప్రభావ ఇందులో చెప్పబడిన ప్రతి ప్రవచనాల ప్రభావ మేము జాగ్రత్తగా అర్థం చేసుకొని మా హృదయాలు మేము రాసుకునే అనేక హృదయాల్లో ప్రభావ ఓ దేవ మీరు రాయాల ప్రాభ అనేక జీవితాల్లో ప్రభావ మీ వాక్యాన్ని మేము ప్రకటించాలా ఈ సత్యం ప్రభావ ఏ రీతిగా మేము విశుద్ధీకరించి ప్రకటించాలో మాకు ఆ జ్ఞానం పరిశుద్ధులకు తండ్రి మీరు తప్ప ఎవరు కూడా మాకు జ్ఞానం ఇవ్వలేరు ప్రభావ ఏ రీతిగా అర్థం అవ్వాలో ఆ రీతి మేము ప్రకటించలేగానే మీరు మాకు సహాయపడండి ఓ దేవాతి దేవ మా మా స్థానంలో ప్రభావ మీరుంటే ఏ రీతిగా ప్రభా పిల్లలకు ప్రకటిస్తారో సంఘంలో వెళ్ళినా బయట వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ ప్రభావ ఆ రీతి కానీ మేము సాయపడండి ప్రతి దశలో ప్రభావ మీద మేము ఆధారపడి ముందుకు పోవాలా ప్రభావ గొప్ప మా సొంత తలంపులు కానీ సొంత జ్ఞానం కానీ దేని వీలు కొట్టి ప్రాదిష్టమైన మీ తలంపులకు మేము చోటిస్తున్నాం నైనా ఎందుకంటే ప్రభావ మా మీరు కలిగిన తలంపులు బహు విస్తారమైన ప్రాభ లెక్కకు మించి ఉన్నాయి ప్రవ్వ అవి లెక్కకు మించి ఉన్నాయి కాబట్టి ఆ తలంపులు మేము కలిగి మేము ఉండాలా అది మాకు బయలుపరచమని ప్రాధి ఇష్టమైన ప్రార్థనలో మేము కనిపెట్టుకోవాలా ప్రభా మోకాల జీతం ప్రార్థన కలిగి పత్తి దశలో పత్తి దాని ప్రభావ మేము కనిపెట్టుకోవాలా మీ కొరకునైనా ఎందుకంటే మేము ఉంటుంది శ్రమల కాలంలో అయినా ఎంత భయంకరమైన ఓ ప్రభావ శిక్ష రాబోతుంది ఎవరు కూడా గ్రహించలేసి నోవా కాలం ఉండదు మనుషు కుమార్ని రాక ఆ రీతి ఉంటుందన్నారు ప్రభా ఆ రీతికైనా జరుగుతుంది కానీ బట్టి ఎవరు యథావిధిగా జీవిస్తున్నారు అయినా వాళ్ళు తెలియని సమయంలో జలప్రాలయం నుంచి కొట్టుకొని పోయింది ప్రభావాల అందరినీ కాబట్టి ప్రభా ఆ రీతికైనా ప్రభా అయినా నిత్య నాశనం రాబోతుంది లోకంలో మీ యొక్క ఉగ్రత రాబోతుంది ప్రభా ఎవరు ప్రభావ అంతా ధీమాగా నిమ్మలంగా ఉన్నారు ప్రభావా గొప్ప జన సమంతా అయినా మీరు అక్క అక్క మందిరంలోంచి ప్రాభ కొరడ చూపించినయన ఓ ప్రభావ తోలివేస్తున్నారు ప్రభావ గొర్రెలను ఎడ్లను అన్ని తోలి వేస్తున్నారు ఆ రీతి అయిన గొప్ప జనసమని ప్రభావ ఆ నాశనకరమైన వాటిలో నుంచి ప్రభావ ఒక దివా మేము తోలివేలా సర్పం తెలియ గుంపుల నుంచి వాళ్ళు బయట తీసుకొని రావాలి ప్రాభా వాళ్ళని పట్టి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు నాయన ఈ రోజునైనా ప్రపంచం కాబట్టి ప్రభావ అవి ఆత్మీయమైన సత్యాలు మీరు మాకు బయలుపరిచినారు అది ఏ రీతిగా ప్రభావ వాళ్ళకి చెప్తే అర్థమవుతుందో ఆ రీతి మేము చెప్పాలా నా తనే గొప్ప జనం అందరిని ప్రభావ రెండు గుంపులు కలిసి మీ బయట తీసుకొని చెప్పకపోతే ప్రభావ వాళ్ళు ఆ రీతి చిక్కబడిపోతారు నైనా ఈ రోజు మాకు ఇవన్నీ బయలుపరచిన మాకు బయలుపరిచినారు దీని విషయంలో కానీ ప్రభావం నిర్లక్ష్యం చేయకుండా మీరు సహాయపడండి ప్రతి దశలోనైనా మేము సిద్ధంగా ఉన్నాం ప్రభావ మీరు ఎక్కడ నడిపిస్తే మేము అక్కడ పోతాం ప్రభావ నైనా గొప్పదేవా మీ కొరకు మేము కనిపెట్టుకున్నాం ఓ ప్రభావ కావాలి గోపుర మీద మీ కొరకు మేము కనిపెట్టుకున్నాం మీరు ఏం సెలవిస్తారు ఏం మాట్లాడతారు మేము అదిని కనిపెట్టుకోవాలా ప్రభావ పతి జాగ్రత్తగా మేము నిదానించి చూడాలా ప్రభా ప్రతిదినైనా అలాంటి జ్ఞాన వివేకం మాకు అందరికీ అనుగ్రహించమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందాలిసయ్య అనేక ప్రాంతాల్లో వెళ్ళి అన్నిలు కూడా శువార్థ ప్రకటించాలా ప్రాభ రెండు మందలు ఉన్నాయి ప్రాభా లోపలున్న గుంపుకు శువార్థ ప్రకటించాలా బయట ఉన్న వాళ్ళు కూడా శువార్థ ప్రకటించాలా అన్నిలకు ఏ రీతిగా శువార్థ ప్రకటించాలో మాకు ఆ జ్ఞానం అనుగరించండి గొప్ప దేవానికి వందాలిసయ్యా మేము ఎక్కడికి వెళ్ళి ప్రభావ శువార్థ ప్రకటిస్తే వాళ్ళు స్వీకరిస్తున్నారు ప్రాభ తండ్రి ఎంత గొప్ప గౌ ధన్యత దాన్ని నీకు వందాలీసా ఎవరు కూడా రిజెక్ట్ చేయలేదు ప్రభావ ఎంతవరకు నైనా ఎందుకంటే అది కేవలం మీ వల్లే కలిగింది అది మీ యొక్క నడిపింపునైనా కాబట్టి ప్రతి దశలో ప్రభావ మీ ఆత్మ చేత మేము అలాంటి కృపలు అలాంటి భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థమైనా మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడా అనేకులు మేము సిద్ధపరచాలా సమస్త జీలన శిష్యులుగా చేయమన్నారు ప్రాభ మేము వాక్యం ప్రకటించమే కాదు ప్రాభ ఒకళ్ళందరినీ తరబి చేయాలా ప్రభావ మీ వాక్యంలో అనేకులు శిష్యులుగా మార్చాలా నైనా ఇసు ప్రభా ఈ లోకంలో ప్రభావ సువార్త ప్రకటిస్తున్నారే కానీ ప్రభావ శిష్యులుగా చేయలేకపోతున్నారు కాబట్టి మేము శిష్యులుగా చేయాలా ప్రాభ ఎక్కడ పోయినా అక్కడ మీకు సంఘం స్థాపింపబడాలా అనేకులు ప్రభా గొప్ప గొప్ప సేవకులు ప్రభా ఒక సంఘంలోకి వెళ్ళి బయటికి రావాలా ప్రాభ విస్తరించాలా సేవ సువార్థ ప్రకటన ప్రభావ ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రాదిష్టం ఈ యొక్క ప్రవేశాలు అర్థం చేసుకోవాలా గొప్ప దేవపతి దేవారాతులు వాటి మేము ధ్యానించాలా పాత నిబంధన కాలం నుంచి ప్రభావ కృత నిబంధన వారికి ప్రభావ అన్ని ప్రభా సువార్తలు మేము దీర్ఘంగా ధ్యానించాలా వాటిని అర్థం చేసుకోవాలని మీరు సహాయపడమని ప్రాదిష్టమైనా మీ వాక్యంలో సమయం ఎక్కువ గడపాలా నైనా ఎస్ అయ్యా ఉగ్రతను రాబోయే దినాలు ఏం జరగబోతుందో కూడా ప్రభావం మేము కనిపెట్టాలా ఈ సన్నిధిలో ప్రభా అంటే కృపమ్మకు అనుగరించి మన ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వర్ణాలేస్తాయి ఈ శ్రమల కాలంలో ప్రభావ ఆయన ఏ రీతిగా శ్రమ వస్తుందో కూడా మాకు బయలుపరిచిన ఆయన మీ మార్గం నుంచి శ్రమ ఉంటది ప్రభావ కానీ శ్రమల్లో కూడా ప్రభా ఆనందం ఉంటదని మీరు అన్నారు ఒక దశలో ప్రాభా శ్రమలు వచ్చినప్పుడు ప్రభావ ఆయన మమ్మల్ని ప్రేమిస్తాను కాబట్టి శ్రమలు కూడా బోనిస్తున్నారు నాయన గొప్ప దేవన ప్రేమ ఎంత గొప్పది ప్రాభా ఈ రోజు శ్రమలు ఎందుకు వస్తాయని మనుషులు క్రైస్తలు ప్రశ్నిస్తున్నారు ఆయన కాబట్టి ప్రభావ మీ ప్రేమ ఉంది కాబట్టి శ్రమలు కూడా బోనిస్తున్నారు పత్తి శ్రమను తప్పించుకునే మార్గం కూడా చూపిస్తున్నారు ప్రభావ గొప్ప దేవాది ఏ రీతిగా మేము ప్రకటించాలో మాకు జ్ఞానం మీరే మాకు సహాయకులనైనా సమస్త ప్రవర్తనలో ప్రభావ మీకు మాదిరిగా మేము జీవించాలా నైనా మీ వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండాలా ప్రభావ యథార్థ హృదయం కలిగి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయాలనే సహాయపడండి గొప్ప దేవాపతి దశలో మీకు విధేత చూపించాలా ప్రభావ తగ్గింపు జీవితం కలిగి మేము ఉండాలా ప్రభావ మీరు ఈ లోకంలో ఎట్లా జీవించినారో ప్రభావ ఆ రీతిగా మేము జీవించాలా ప్రభావ మీకు మాదిరిగా అలాంటి జీవితం అలాంటి జీవన విధానం మాకు అనుగ్రహించమని ప్రాదిష్టం అయినా తన్ని సాధువు జీవితం తగ్గింపు జీవితం కలిగి ఉండాలా మీ ప్రేమ మీరు రుచి చూపించాలా ప్రభావ ఆయన మీరు చెప్పిన ప్రేమ ఆయన ఎంత గొప్ప ప్రేమ నైనా అది నాయన ఈ లోకస్తులు చూపించే ప్రేమ కాదు ప్రావా ఆ ప్రేమను పొందిన వాడు ఎప్పుడు కూడా ప్రభావ మిమ్మల్ని మర్చిపోడు ప్రావా అనేకులు ఆ ప్రేమను రుచి చూపి చూడని ఉన్నారు కాబట్టి నాయన మీరు రుచి చూపించాలా ఆ కలవరిస్థితిలో ప్రేమను మేము వివరించి ప్రకటించాలా మనుషులకు నైనా అనేకులు మీ తట్టు ప్రభు ఆకర్షింపుబడలాగానే మీరు ఆకర్షించుకోమని ప్రార్థిష్టం అలాంటి జ్ఞానం మాకు అనుకు అనుగ్రహించమని ప్రార్థిష్టం ఆయన గొప్ప దేవానికి వందలేసరిగా మీరు అక్కడ తొలగింది ప్రభావ ఇంకా ఎంతోమంది ఎన్నో ప్రాంతాల్లో సువార్థ లేదు ప్రభావ ఆ ప్రాంతాలకు వెళ్ళి మేము సువార్థ ప్రకటించాలా ప్రభావ అనేక సేవకులను ప్రభావ ప్రాంతాల్లో నిలబెట్టాలా ప్రభావ అయినా తిరిగి ప్రభ మీరు లోకంలోకి వచ్చినప్పుడు ప్రభావ అనేకులను ప్రభావ మీ చెంత మీద నడిపించాలా మేము ఎదుట నిలబెట్టాలా ఎక్కడికి వెళ్ళి సువార్థ ప్రకటించినా ఆ వాళ్ళంతా కనుక దీని పరలోక రాజ్యాలు మేము వాళ్ళని చూడాలా అలాంటి ప్రయాసం మేము కలిగిపోవా ఆ రీతి మేము ప్రయాస పడాలా ఓ ప్రభావ మేము పోరాడాల ప్రావా ప్రార్థనలో ప్రభా సేవలో ప్రతి దశలో ప్రభా రీతం నడిపించండి మాలో ఇంకేమైనా బలహీత ప్రవ మీకు ఆయస్కరమే తొలగించండి ప్రభావ మమ్మల్ని సరి చేయండి మీకు సంపూర్ణత సాలతో పరిశుద్ధతలు నడిపించండి ప్రతిక్షణ మీరు జీవించే పిల్లగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ్వ గొప్ప దేవ మా జీవం ఏదో దాచబడింది ప్రవ ఈ లోకంలో దేని విషయాన్ని కూడా భయపడకుండా చింతించకుండా విశ్వాసమైన కర్త దాన్ని మీ వైపు చూస్తూ మా ముందు ఉంచబడిన పరుగు ఓపికతో మేము పరిగెత్తాలా మాకు ఓపిక స్థానం దీర్ఘశాంతం ఎంతో అవసరం ప్రాభ ఆ రీతిగా ఉంటేనే మీ సేవలో నిలబడగలం ప్రాభ గొప్ప దేవ మీలాంటి సాధు జీవితం మేము కలిగి ఉండాలా ప్రాభ మీ వల్లే మేము ఉపదేశించాలా మీ వల్లే ప్రార్థించాలా సమస్త ప్రవర్తనలు మీ వల్లే మేము అలాంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిష్టమైన కేబిపీఎం గ్రూప్ లో ప్రదర్శిస్తాను అందరు నూతనంగా అభిషేకించి మీకు ఒక గొప్ప సాక్షిని పెట్టుకోండి వాళ్ళ సేవా పరిచయలు మీరు దీవించండి వాళ్ళకి ఇచ్చిన మీ మైమార్దమే వాడుకోవాలా ఎవరికి ఎలాంటి తలంపులు ఇచ్చారో ప్రార్థన పూర్వకంగా వాళ్ళు కనిపెట్టుకోవాలా ప్రభావ అయినా మీరు బయలుపరుస్తారు ఆ తలంపు తగినట్లే సేవలు కొనసాగించుకోవాలా ప్రభావ ఆ రీతిగా నడిపించమని ప్రాదిష్టమైన ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు ఆ రీతిగానే చేయాలా ప్రాభ తండ్రి ఆ రీతిగా మేము ప్రార్థనలు కనిపెట్టుకొని ముందు పోవాలని సహాయపడండి అయినా నా దేవ నా ప్రభావ ఇంకా ఎంతమంది రాలేదు ఆ కుటుంబాలు కూడా బిల్లలు మీరు ఆశ్రవదించిన సేవలు ఉంటుండేగా ప్రభావ మీరు ఆశ్రవదించండి నూతన అభిషేకం దయచేసి వాళ్ళ సేవ పరిచయం ఇంకా విస్తరింపజేయండి అనేక ప్రాంతాల్లో ప్రభావ మీరే బలపరచమని ప్రాదిష్టమైన చంద్రశేఖర ముట్టం ప్రభు అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి మీ పార్లో ఒక జ్ఞానం సముచితమైన జ్ఞానం ఇంకా నింపండి అనేక మంది విషయాలు బయలుపరుస్తుందని నీకు వందాలేసాయా దేవత దేవాలకు మంచి ఆరోగ్యం దాని అగ్ని కంచే నైనా మీరేం బల బలమైన సాధన మీరు నడిపించండి ఇంకా అనేక నడిపించండి ప్రతి శోధన మీద విజయం ది మన ప్రాదిష్టమైన దర్ఘస్థలం అన్నింటిలో శోధన కొట్టి మన కుటుంబం నుంచి అగ్ని కంచేసి ఇద్దరు పిల్లలు భవిష్యత్తు దీవించండి పర్లోకపు జ్ఞానం గురించి మీకు గొప్ప సాక్షిని పెట్టుకోమని ప్రాదిష్టమైన నైనా అభిషేకించి వాడుకొని చేస్తారు మంచి ఆరోగ్యంగా ఇంక సేవలు వాడుకోని అన్న అన్నదమ్ములు బంధువులు అక్కజలు అందరూ ప్రభుత్వ సత్యంలోకి రావాలా ఆ రీతిగానే ప్రభావ మా కుటుంబంలో మా బంధువులు కూడా ప్రభుత్వ సత్యంలో మేము తీసుకొని రావాలా ముఖమాట పడకుండా సిగ్గు పడకుండా ప్రభా వాళ్ళందరికీ సువార్థ ప్రకటించి మీ చెంత నడిపించాలా ప్రభావ గొప్పదేవ మీరంటే ఆ రీతి మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిష్టం నైనా ఒక్కరు కూడా ప్రభావ నైనా ఏసు ప్రభావ తప్పిపోకుండా ప్రభావ మీ సంధిలో నిలబెట్టాలా ప్రభావ ఆ రీతి నడిపించండి అనేక సంఘాల గురించిన భారం కూడా మాకు అందరిని మీరు జ్ఞాపకం చేసిన నైనా కాబట్టి ప్రభావ ప్రతి సంఘాల గురించి మేము ప్రార్థించాల ప్రతి విశ్వాసాలు సేవకుల గురించి ప్రార్థించాలా విజ్ఞాపన ప్రార్థన మేము చేయాలా ప్రభావ నైనా ఏసే వందాలు చెల్లిస్తాం మీరు ఇచ్చిన సర్వంజక ఖర్చును ధరించుకోవాలా మేము భూమి ప్రభావ యుద్ధంలో ఉన్న మేమంతా ప్రాభ నైనా మీరే మాకు కవచం లాగా ఉండి ప్రతి దాని మీద విజయం తెచ్చేస్తే జయించు జయించటకు మీరు బయలుదేరినారు ప్రావా ఆ రీతిగా ప్రభావ మీతో పాటు మేము ఉండి ప్రవ మీరు మాతో పాటు ఉంటే మా హృదయంలో మీరు ఉంటే ప్రాభ మేము జయించి జయించటకు మేము బయలుదేరాలి ప్రాభ నైనా హిసయ ఈ రోజు రెండు వేల ఈ రోజు వరకు మీరు జయిస్తేనన్నారు ప్రభావ ఆ రీతిగానే మేము కూడా మీ బిడ్డలైన మేము కూడా ప్రావా జయ మాకు అనుగరించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ పెట్టుకొని మీరు రాకపోరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాదేశాలు బ్రదర్ మీ వాయిస్ లోగా వినిపిస్తుంది పరిశుద్ధ్రో బ్రదర్ ఇస్తుందా అసలు ఇప్పుడు ఇస్తుంది సరే పరిశుద్ధుడా ప్రేమగల దేవా ఏసీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రవ్వా సర్వోన్నత సర్వాధికారి సర్వలోక సృష్టికర్త మా మా ప్రియ పరలోకపు తండ్రి మీ పాదాలకు వందనాలు తండ్రి మీకే స్థుతులు స్తోత్రం ప్రవ్వా గడిచిన కాలం వంతనైనా మిమ్మల్ని కాచి కాపాడినైనా నీ రెక్కల చోట్ల భద్రపరిచినయన ఇది తండ్రి మధ్యాహ్న కాల సమయంలో మీ స్వరం వినే మీకు ప్రార్థించే ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా సమస్త మహిమ ఘనత ప్రభావంలో నీకే కలుగును గాక ఇదిగో ప్రవ్వ మాజా కాల సమయ లో ప్రభా వాక్యం ద్వారా మీరు మొత్తం మాట్లాడినారు తండ్రి అవును ప్రభా ఏ రీతిగా నా తండ్రి నాయన నులివెచ్చల జీవితం కలిగి ఉంటే నాయన శ్రమలొస్తే అని మీరు మాకు చూపించినారు ప్రభు అవును ప్రభా తండ్రి మేము నువ్వువెచ్చలు జీవించడం జీవించడం జీవితం జీవించడానికి వీల్లేదు ప్రభు నా తండ్రి ప్రతి విషయంలో ప్రభావం జాగ్రత్తగా ఉండాలా ప్రాభా మెలకు కలిగి జీవించాలా ప్రాభావ ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాల ప్రభావ అదే రీతిగా తండ్రిని వాక్యం ధ్యానించాలో ప్రాభ అనేకులపై ప్రకటించాల ప్రాభ మీ అటువంటి కృపను దయచేయండి ప్రభావ ప్రతి విషయంలో తండ్రి నాయన పొందుకోవాల ప్రాభ అయినా ప్రతి ఒక్కరికి నేను ఒక పరిష్కారం చూపించే విధంగానే ఉండాలి కానీ ప్రభావ ఉత్త మాటలు చెప్పేది కాదు ప్రాభాన్ని జ్ఞానం మాకు దయచేయండి ప్రభావ మేము ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పరిచర్కి వెళ్ళినా ప్రభా మీరే తోడుగా ఉండి మాట్లాడిన తండ్రి మీరే జ్ఞానం ప్రభావ మీ పరిశీలి నడిపింపు దయచేయండి ప్రభావ తండ్రి ఏటువంటి ఏ దశలో కూడా ప్రాభా అపవాదికి చిక్కకుండా ప్రాభ ఏ దశలో కూడా అవిధేయత చూపించకుండా ప్రభావ ఆయన సంపూర్ణంగా మీ మీద ఆధారపడి తండ్రి మీకు విధేయత మీకు మీకు విధేయులుగా జీవించాలా ప్రాభ నా తండ్రిని మీ ఆజ్ఞకు లోబడే జీవించాలా ప్రాభ అటువంటి కృపను దయచేయండి ప్రాభ తండ్రి నైనా ప్రతి చోట మీరే మా తోడుగా ఉండండి తండ్రి ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రాభ ఇంకా నాయన స్వార్థ పరిచర్లో గొప్పగా నా తండ్రి అనేకులుగా మీ స్వార్థ ప్రకటించాలా ప్రావా అనిల్ని కూడా తండ్రి ఎంతో మందిని మీ ఎంతగా నడిపించుకుని రావాలా ప్రాభ నా తండ్రి ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్నారో ప్రాభ వాళ్ళకి ఏమీ తెలియదు నా తండ్రి అవును ప్రావ నాన్న ఎందుకు ఈ లోకంకి వచ్చినామో ప్రభావ చనిపోతే ఎక్కడికి వెళ్తామో కూడా తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు ప్రభా ఆయన దేన్ని పూజిస్తున్నారో ప్రభావాలు తెలియదు ప్రభావ కాబట్టి తండ్రి వారందరికీ నా ప్రభావ ఆయన మీ యొక్క సత్య సువార్థన చెప్పిన మార్గం వాళ్ళకి చూపించాలా ప్రాభా అవును ప్రభా తండ్రి నీ దగ్గరకు ఏ రీతిగా వెళ్లాలో మేము చూపించాలా ప్రభావ మీరే సహాయం దయచేయండి ప్రభావ తండ్రి ఎక్కడ ఎటువంటి ఆటంకాలున్నా కొట్టివేసిన ఆయన సక్సెస్ ముందుకు తూసుకొని పోతూనే ఉండాలా ప్రభా మీరే సహాయం దయచేయండి ప్రభావ తండ్రి నాయన అనేకులకు స్వార్త ప్రకటించాలా మీరే కృప దయచేయమని ఆ తండ్రి నాయన ఎక్కడ కూడా తండ్రి మీకు అవిధేత చూపించకుండా ప్రభు ఆయన ముందుకు సాగులన్న ప్రభా తండ్రి మీరే సహాయం దయచేయమని తండ్రి బంధింపబడిన వారిని కట్టబడిన వారిని ప్రభావ విడిపించిన తండ్రి ఆయన మీ సన్నిధికి తీసుకొని రావాలా ప్రభా అనేకులకు నా తండ్రి నాయన మీ శిష్యులుగా తయారు చేయాల ప్రభావ మీరే సహాయం దయచేయమని ప్రభావ మీరే మమ్మల్ని తోడుగా ఉండి మమ్మల్ని మీరే మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అండి దాకా ఆమెన్ సాయంత్రం చదుస్తాం ఢాక gutudo filtratezenia 9-7-8-0-6-7-5-5-3-21-9-6-7-8-8-1-9-7-8-7-8-3-6-8-6-1-8-9-8-8-��.